విద్యానగర మహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య దృశ్యశృంగపరవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీ మద్విద్యాశంకర పాద పద్మాధకా శ్రీమజ్జగద్ శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమ సంజా శ్రీమజ్జగద్గురు శ్రీమద్భారతీ తీర్థమహాస్వామినామ సంజాజ్జగద్గురు శ్రీమద్విధు శేఖర భారతీమస్వామినా దివ్య శ్రీచరణారవిందో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయాబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురే నమ గురవే సర్వోకానా విషజే భవోకినాథే సర్వీనాక్షిణమూర్త నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాజీ సతతం నమో నమ ప్రకృత భద్రాయై నియత ప్రణత జయతుయతుో దేవీనందనోజయతుృష్టివంశప్రదీప జయతు జయతు మేఘష్యామల కమలాంగో జయతుయతు పృథ్వీ వారణా ముకుంద అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై క అంబృతార్థవాహం శారదాంబోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమ పటీ కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థంపృత వాగర్థప్రతిపత్తగరూ వందే పాశ్వర గురవే సర్వోకాషజే భవరోగిణం నిధయే సర్వ విద్యాం దక్షిణాూర్త ారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవరుతం దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవింద మాధవ అనంతకేవా కృష్ణ విష్ణోహృషీకే వాసుదేవనమోస్ ప్రణతక్లేషనాశాయ తోత్రవేత్రైక పాన జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలిదర్శి ఆత్మద్ర పరికలిన్నతూడ ఇతరకరగృహీతెత్రమృి మాతనోతుృది సన్నిధి namaha. Gurave Namaha, Shriматre Namaha. Shrimatre namaha, Shri Shri Shri Namaha. Matre Matre Matre య నమయ శ్రీ విష్ణుపాయ నమ శివామో మహద్భ్యోషుభ్యోర్రీకృష్ణ నమో మహద్భ్యోషుభ్యోరుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ బ్రహ్మవిద్యాస్వరూపిణి అయిన శ్రీ శారదా పరమేశ్వరి కటాక్షంతో గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో జగద్గురువుల యొక్క అనుగ్రహాదేశంతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం ఇవాళ ఇరవై తొమ్మిదవ రోజులోకి ప్రవేశించినది నిన్న పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈ గుణత్రయ విభాగ యోగంలో ప్రధానంగా మూడు గుణముల గురించి చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే పూర్వాధ్యాయాల్లో గుణసంగము చేత జీవభావం ఏర్పడుతున్నది అని చెప్తున్నాడు నిజానికి జీవుడని వ్యవహరింపబడుతున్నాడు పరమార్థత అతను పరబ్రహ్మస్వరూపుడే పరబ్రహ్మకు అభిన్నమే అయినప్పటికీ గుణసంగము చేత కామకర్మలకులోని బంధితులు అవుతున్నాడు గనకనే గుణములంటే ఏమిటో తెలియజేస్తున్నాడు ఈ గుణములు పురుషునికి సంబంధించినవి కావు ప్రకృతికి సంబంధించినవి ఆ ప్రకృతికి సంబంధించిన గుణములతో తాదాత్యం ఏర్పడడం వల్ల అతడు బంధితుడై లేదా బంధితుని వలే కనబడుతూ అనేక జన్మ పరంపరలకు లోనవుతున్నాడు అందుకు ప్రకృతి స్థుడవడం వల్ల గుణసంగం ఏర్పడి తద్వారా సదసద్యోని జన్మల్లో వస్తాడు అని చెప్పినటువంటి దాని వివరణ ఈ గుణముల గురించి తెలుసుకోవాలి పైగా గుణం గురించి తెలిసిన విజ్ఞానం ఏంటంటే మోక్షం దాకా ఎందుకు ముందు గుణాలను అర్థం చేసుకుంటే వాటిని ఎలా మేనెజ్ చేయాలో తెలుస్తుందండి జీవితంలో శరీరానికి వాతపిత్త కపతత్వాలు ఎలా ఉంటాయో అంతఃకరణానికి సత్వరజస్తమో గుణాలు అలా ఉంటాయి ఆయుర్వేద విజ్ఞానంలో వాతపిత్త కపతత్వం ప్రకారం శరీరంలో వచ్చేవాడికి చికిత్స చేస్తారు అదేవిధంగా మనస్సుకుండేటటువంటి మూడు గుణాలను చక్కగా అధ్యయనం చేస్తే మానసిక రోగాలు కూడా కుదర్చవచ్చండి ఆ విధమైన పరిశోధన మన ఋషులు చేశారు అసలు ఈ గుణత్రయమైన కాన్సెప్టు ప్రకృతి గురించి ఇలా చెప్పడం జీవుడంటే ఏమిటి ఈశ్వరుడు అంటే ఏమిటి ఇంత వివేచన భూమి పుట్టిన తర్వాత భరత భూమి ఎందు తప్ప ఇంకెక్కడ జరగలేదు అది దేశం యొక్క గొప్పతనం ఇంత స్పష్టమైన తత్వశాస్త్రం ఎక్కడా లభించదు పైగా తత్వశాస్త్రం సామాన్యుజన్లు కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరి స్థాయిలో వాడు అందుకోవడానికి తగ్గ మార్గాలు ఏర్పరిచింది వేద సంస్కృతి అందరూ కూడా అటువంటి తత్వాన్ని అందుకునే స్థాయి ఉండేది వారి వారి కర్మలు బట్టి ఎందుకంటే మూడు గుణాలు ప్రాబల్యం చేతే కొన్ని గుణాలు ప్రబలంగా ఉన్నవాళ్ళు అందుకోలేరు కానీ వాళ్ళు ఎలా ధరించాలి వాళ్ళకు కొన్ని పద్ధతులు పెట్టింది ఇన్ని రకాలుగా ఆలోచించుకుని ఇన్ని రకాల పద్ధతులను ఏర్పరిచినటువంటి వేదమాతకు నమస్కరిస్తూ వేదసారమైన గీతామాతకు నమస్కారం చేసుకుందాం ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించి గీతా జయంతి అది గీతా ప్రవచనం జరుగుతున్న సందర్భంగా వచ్చిన గీతా జయంతి కనుక మనందరికీ ఇది చాలా ప్రాధాన్యం మనం గీతా జయంతి ఉత్సవాలని మండల దీక్షతో చేసుకుంటున్నామని భావించాలి ఇక్కడ అయితే పెద్దలు భారతము పురాణములు వీటి యొక్క చరిత్ర చేసిన వాళ్ళు ఏమిటంటారు అంటే భగవద్గీత ఈ రోజు కృష్ణ పరమాత్మ ఉపదేశించలేదు మార్గశిర శుద్ధ త్రయోదశి ఉపదేశించాడు గనుక అదే గీతా జయంతి అని పెద్దలు చాలామంది నిర్ధారించారు అందులో సందేహమేం లేదు కానీ ఈ రోజు గీతా జయంతి చేయడం సమంజసం అంటే సమంజసమే అది ఎలాగో అనేది కొంచెం తెలుసుకోవాలి భీష్మ ఏకాదశి అని వినుంటారు చాలామంది అది ఎప్పుడు వస్తుంది మాఘశుద్ధ ఏకాదశి కానీ అప్పుడు చాలామంది అనుకుంటారు భీష్ముడు ఆ రోజునే పరమపదించాడని కానీ అని మాఘశుద్ధ అష్టమి నాడు పరంపదించాడు మరి ఏకాదశిని ఎందుకన్నారంటే ఏకాదశి విష్ణు ప్రీతి కనుక విష్ణువ్రత పరాయణులందరూ ఏకాదశిని పాటిస్తారు గనక ఆ అష్టమికి సమీపంలో ఉన్న ఏకాదశిని భీష్మ ఏకాదశి చేశారు అదేవిధంగా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు గీత చెప్పిన ఆ గీత చెప్పిన నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటి వ్రతానికి ముఖ్యమైనటువంటి ఏకాదశిని గీతా నిర్వహించడంలో ఔచిత్యం ఉన్నది ఆ విధంగా మనం చేసుకుంటున్నాం పైగా మనం నలభై రోజుల ఉత్సవం గనక ఇది ఈ రోజా ఆ రోజా అని లేదు అయితే ఈరోజు ప్రత్యేకంగా స్మరించుకుంటున్నాం గనక గీత యొక్క ప్రశస్తి మొదట్టుండి శ్రద్ధగా విన్నవారికి తెలుస్తుంది ఇక్కడ భగవద్గీత అధ్యయనం పారాయణం రెండూ చాలా అవసరం పారాయణం అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం ఇదే నాకు పరమమైన అయనము అంటే ఇదే నాకు మార్గము ఇదే నాకు ఆశ్రయము దీనివల్లనే నేను తరుస్తాను ఇది నాకు పరమ సాధనము అని గీతని పట్టుకుంటే గీత పారాయణం అవుతుందండి ఇక్కడ అయితే గీతను ఊరికి శ్లోకాలు చదివితే ప్రయోజనం ఉందా అంటే ఉంటుంది ఎందుకంటే ముందు శ్లోకాలు చేస్తే తర్వాత ఎప్పటికైనా అర్థం తెరుచుకోవాలనే భావం కలుగుతుంది అర్థం తెరుచుకుంటే పరమార్థం లభిస్తుంది అంతేకాదు ఈ శ్లోకములు సాక్షాత్ పరమాత్మ నోటి నుండి వచ్చినవి మహర్షి అయినటువంటి నారాయణాంశ సంభూతుడైన వ్యాస భగవానుడు సంకలనం చేసినటువంటివి అందుకే మంత్రములే అందులో సందేహం లేదు దీని ప్రభావం ఇటీవల అనేక విధాలుగా మనకు కనబడుతున్నది కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఎందుకంటే భారతీయ సంస్కృతి విషయం ప్రపంచానికి తెలుస్తున్న దగ్గర నుంచి ప్రపంచ ప్రసిద్ధులైన కేవలం మతతత్వవాదులు మాత్రమే కాకుండా విజ్ఞాన శాస్త్రవేత్తలు మానసిక తత్వశాస్త్రవేత్తలు మేధావులు తత్వశాస్త్రవేత్తలు వీరందరూ కూడా భగవద్గీత మించిన గ్రంథం లేదని శిరస్సును పెట్టుకుంటున్నారండి ఇక్కడ విశాల హృదయంతో ఆలోచించిన పాశ్చాత్యులందరూ ఈ పనిచేస్తున్నారు మనం ప్రసంగవశాత్తు మన నా మధ్య కొన్ని వైద్య శాస్త్రజ్ఞుల పరిశోధనల గురించి వెల్లడించుకున్నాం దాని అసలు పాఠాన్ని ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం కొద్ది కాలం క్రితం వచ్చింది పత్రికల్లో వచ్చిన తెలుగు పత్రికల్లో కూడా అది వచ్చినది దానికి కొన్ని వాక్యాలు యథాతథంగా పత్రికా భాషలలో వచ్చింది గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకు వాళ్ళు శీర్షిక ఏం పేరు పెట్టారంటే గీతాశ్రవణం మధుమేహానికి మందు అని పెట్టారు అది ఆశ్చర్యకరమైన అంశం అందరూ మాట మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి శారీరక రుగ్మతలను పటాపంచలు చేసే సంజీవిని గీత అని తాజా అధ్యయనంలో వెల్లడైంది అన్నారు పైదు వీళ్ళెవరూ మతతత్వవేత్తలు లేదా మత సంస్థలు చేయలేదు విశ్వవిద్యాలయాలు చేసే యూనివర్సిటీస్ చేసాయి ఎన్ని యూనివర్సిటీస్ అంటే ప్రధానంగా భారతదేశంలో ఉన్న అనేక యూనివర్సిటీస్ అండర్లో ఉన్న ఆసుపత్రులు అక్కడ ఉన్న వైద్యశాస్త్రవేత్తలు ఇతర దేశాల్లో వాళ్ళు కూడా కలిసి చేసేట పరిశోధన అందులో ఒకరు హైదరాబాదులో ఉన్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఎండోక్రైనాలజీ హెచ్ఓడి ఆయన ఇందులో ఉన్నారు ఆయన పరిశోధనలో మాట అంటారు వ్యాయామం ఆహార నియమాలు పాటిస్తూ గీతను వినాలి అన్నాడు అలా గీతను విన్నట్లయితే అవి శారీరకంగా పనికొస్తాయి ఇది మానసికంగా పనిచేస్తుంది అని చెప్పారు అంటే ప్రతి వాళ్ళు అందులో చెప్పి అత్యంత పరమార్థం అర్థం చేసుకోలేకపోయినా గీతను వినడం మొదలుపెట్టాక ఆలోచనలో మార్పు వస్తుందండి తప్పకుండా ఎందుకంటే దేహాదు విలక్షణమైన నీ స్వరూపాన్ని చెప్తూ ఉంటే సచ్చిదానంద ఘనుడువైన అని సత్యాన్ని ప్రతిపాదన చేస్తూ ధైర్యంగా ఉండు ఆయన పట్టుకుని తరిస్తావు అని చెప్తూ అయితే ధర్మబద్ధంగా ఉండు ధర్మము ధైర్యము రెండు ఉండాలండి జీవితంలో ధర్మం ఉండాలి ఈశ్వరుడుండాలని ధైర్యం ఉండాలి అంతేగాని ధర్మం వదిలితే ధైర్యం పనిచేయదు అందుకే ధర్మధైర్యాలు రెండూ ఉండాలి నీవు చేయగలిగిన ధర్మం పాటిస్తూ ఈశ్వరుడిని ధైర్యంగా పట్టుకుంటే నువ్వు చేయాల్సిన ధర్మం ఆయన తప్పకుండా చేయిస్తాడు అది అందుకే ధర్మధైర్యాలు రెండూ ఇచ్చేటువంటి శక్తి భగవద్గీతకు ఉన్నది తర్వాత ఒక మాట అంటారు ఇది ఎవరెవరు చేశారు అంటే భారతదేశంలో పలు ఆసుపత్రుల వైద్యులు బంగ్లాదేశ్లో ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఒకటి మిడ్ఫోర్డ్ హాస్పిటల్ పాకిస్తాన్లో ఆగాఖాన్ యూనివర్సిటీ వైద్య శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ పరిశోధించి చెప్పిన విషయం ఒక వ్యాసంగా వచ్చింది అది ఎక్కడొచ్చింది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం అనేటువంటి వ్యాసంలో వివరణ ఉన్నదండి భారతీయులుగా హిందువులుగా మనం గర్వించదగ్గ గొప్ప అంశం ఇది ఇక్కడ ఎందుకంటే హిందూ ధర్మములు వేదము ఉపనిషత్తులు పురాణములు ఇతిహాసములు వాటి సారమంతా భగవద్గీతలో ఉంది అందుకే భక్తి కానీ ధర్మం కాని జ్ఞానం కానీ మూడేగా ఆ మూడు హిందువులు చెప్పబడుతున్నాయి అదే హిందువులు హిందూ దేవతల విజ్ఞానం దేవత ఉపాసనలు దేవత భేదములు అవన్నీ భగవద్గీతలు ఉన్నాయి అందుకే భగవద్గీత అంత ఉత్కృష్టంగా చెప్పబడుతున్నది మరొక్క చిన్న అనుభవం చెప్పాలి మన మధ్య ఋషిపీఠం ఆధ్వర్యంలో జరిగినటువంటి గీత అధ్యయన తరగతుల గురించి తెలుసు తొమ్మిది అధ్యాయాలు వాళ్ళు ఒకటిన్నర ఏళ్లలో ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి కొందరు ఆన్లైన్ ద్వారా కొందరు ఏకకాలంలో ఉచ్చారణ దోషం లేకుండా పారాయణ చేశారు వీరందరూ అర్థసహితంగా నేర్చుకుంటున్నారు అయితే అందులో నేర్పుతున్నటువంటి అధ్యాపకులుగా కొందరు ఉన్నారు వాళ్ళు ముగ్గురు వచ్చారు ఒక అమెరికాలో ఉన్నది రావలసినది రాలేకపోయారు సమయం కుదరక ఆవిడ అనుభవం ఒకటి ఉన్నదండి ఈ పాఠాలు నేర్పడానికి ఆవిడ సిద్ధపడ్డారు నేర్చుకున్నారు కనుక నేర్పడానికి సిద్ధపడ్డారు సిద్ధపడ్డప్పటికీ ఆవిడికి మెడికల్ రిపోర్టు ప్రకారం క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇది నేర్పుతూ ఉన్నారు తొమ్మిది అధ్యాయులు పూర్తి కంప్లీట్లీ క్యూర్డ్ అనే రిపోర్ట్ వచ్చిందండి పారాయణకున్న ప్రభావం అలా ఉంటుంది అందుకే పారాయణకి ఏం ప్రభావం అంటే నీకేం తెలుసు అందులో మంత్రాక్షరాలు ఒక్కొక్కటి కూడా అయితే చిత్రం ఏంటంటే ఇలా రీసెర్చలు చేస్తే ఋషుల అందించిన ప్రతి గ్రంథానికి మహిముంది ఇలాంటి గ్రంథాలు కోకొల్లలు కలిగిన భారతదేశంలో పుట్టినందుకు మనం ధన్యులు మోదాం ఇదే విషయం రామాయణ విషయంలో కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కొక్క కాండ అందులో సర్గ అధిపారాయణ చేయడం వల్ల వచ్చిన ప్రభావం ప్రత్యేకించి సుందరకాండ మొదలైన వాటి వల్ల వచ్చిన ప్రభావం వాటి గురించి పరిశోధనలు చేస్తే కొన్నాళ్ళుగా అవి కానీ యూనివర్సిటీలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి హైందవుల గ్రంథాల గురించి పరిశోధనలు చేస్తే నిజమైన ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్యుని ఇహ సౌఖ్యాన్ని పరసౌ్యాన్ని పరమార్థాన్ని ఇవ్వగలిగిన గ్రంథం ఋషులందించిన భారతీయ గ్రంథాలని తీర్మానిస్తారు అలాగే వారిని హేస్టింగ్స్ అని ఒక ఆయన అంటాడు పాశ్చాత్యుడు ది గీత ఈజ్ ఎ పెర్ఫార్మెన్స్ ఆఫ్ గ్రేట్ ఒరిజినాలిటీ ఆఫ్ ఎ సబ్లిమిటీ ఆఫ్ కన్సెప్షన్ రీజనింగ్ అండ్ డిక్టమ్ యునిక్విలేబల్ అని మాట చెప్పాడు దీని అర్థం ఏంటంటే అపూర్వత ఉంది గీతలో ఒరిజినాలిటీ అంటే ఇది వరకు ఎక్కడా లేని ఒక అపూర్వత దానిలో ఉన్నది అదేవిధంగా ఉన్నతమైన విచారణ ఉన్నది తార్కికమైన ఉత్తమ ఉపదేశాలు ఉన్నాయా రీజనింగ్ అందుకే ప్రతిదానికి యుక్తితోనే మనం గమనిస్తున్నాం చాలా విషయాలు ఫలానా చెప్పారు కనుక మీరు విశ్వసించండి అని కాకుండా యుక్తిని చూపిస్తూ ఆ యుక్తికి తగ్గ దృష్టాంతాలతో బోధించగలుగుతున్నాం అదంతా గీతలో కనబడుతుంది అంటే బుద్ధికి పనిపెడుతుంది అందుకే నేను చెప్తున్నాను కనుక నమ్ము అని కాకుండా నువ్వు నేను చెప్పిన దాన్ని తర్కించి నమ్ము అన్నాడు అటువంటి యుక్తికి చూపిస్తున్నాడు అలాగే ఆల్డస్ హెక్సలే అని ఆయన చెప్తాడు ది గీత ఈజ్ వన్ ఆఫ్ ది క్లియరెస్ట్ అండ్ మోస్ట్ కంప్రహెన్సివ్ సమ్మరీస్ ఆఫ్ పెరినియల్ ఫిలాసఫీ ఎవర్ టు హ్యావ్ బీన్ మేడ్ హెన్స్ ఇట్స్ ఎన్జ్యూరింగ్ వాల్యూస్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా బట్ ఫర్ ఆల్ మెన్ కైండ్ అని చెప్పాడు దీనిలో సుస్థిరమైన విలువలు సమస్త తత్వశాస్త్రము యొక్క సారభూతమైనటువంటి అంశం స్పష్టముగా చెప్పినటువంటి అంశం అంటే మనకు స్పష్టంగా అర్థం కాలేదంటే మరి వాడికి ఎలా అర్థమైంది ఈ దేశపు వాసన సంస్కారం ఉన్న మనకు అర్థం కాలేదు వాడికి అర్థమేందంటే సిగ్గుపడాల్సిన విషయం అండి పై అర్థం కాకపోవడం ఒక అర్హత అనుకుని అర్థం చేసుకోలేదు కదా అని మందలిస్తే వాళ్ళ మీద ఆగ్రహించే వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం మేము ఇలాగే ఉంటామని దీన్ని బట్టి పాశ్చాత్యులు వీటిని గ్రహించి జీవితాన్ని మార్చుకుంటున్నారంటే మనలో ఎలాంటి మార్పులు రావాలో ఆలోచించండి మరొక విషయం ఏంటి కొద్ది కాలం క్రితం ఒక పుస్తకం విడుదలైంది అది రచించిన ఆయన స్టీఫెన్ ఆర్కోవే ఈయన మత తత్వేత్త కాదు ఈయన కూడా ఒక మేధావి తత్వశాస్త్రవేత్త మానసిక తత్వశాస్త్రవేత్త ఆయన ఒక పుస్తకం రాశాడు అది ది బెస్ట్ సెల్లర్స్లో ఒకటి అది అది ఇప్పటికీ మిలియన్స్ మంది ఇరవై మిలియన్స్ కాపీలు అమ్ముడయ్యాయండి ఇప్పటికీ దాని పేరంటే సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హయ్యర్ ఎఫెక్టివ్ పీపుల్ ఇది పుస్తకం మొత్తం ఆయన భగవద్గీతను బేస్ చేసుకుని రచించాడు ఇది ఆశ్చర్యకరం గీత ప్రకారంగా ఉన్న విషయములన్నీ చూపించాడు కనుక నేను సక్సెస్కి పర్సనాలిటీ డెవలప్మెంట్కి గీత కంటే గొప్ప పాఠం లేదన్న విషయాన్ని ఈ గీతా జయంతి సందర్భంగా మరొక్కసారి మనం తెలుసుకుని భగవద్గీత కించి దధీత అని భగవత్వాలు వారు ఎందుకు తెలుసుకుని అధ్యయనం చేయాలి గేయం గీతానామ సహస్రం జేయం శ్రీపతి రూప నేయం సజ్జన సంగేయ చిత్తం దేయం దీన జనాయచవిత్తం భజగోవిందం అన భగవత్పాదు వారి శాసనాన్ని గ్రహించి భగవత్పాదు వారు ఎంత ప్రేమ లేకపోతే మహాభారత పురాణాలన్నిట్లోని ఆయన గీతనే తీసుకొచ్చి భాష్యం రచించారండి పది ఉపనిషత్తుల పన్నెండు రాశారు ఆయన పన్నెండు ఉపనిషత్తుల తర్వాత బ్రహ్మసూత్రాలకి ఆడతర్వాత గీతకే భాష్యం రచించాడు ఆయన ఈ మూడు భాష్యాలు సారమే అన్ని అన్నాడు శ్రవణానికి ఉపనిషత్తులు మననానికి బ్రహ్మసూత్రం నిధిధ్యాసనానికి భగవద్గీత అన్నాడు మహాన్భాడో అటువంటి భగవద్గీతని మనం చెప్పుకుంటున్నామంటే ఈ నలభై రోజులు శ్రవణం ఎటువంటి గొప్ప విషయమో తెలుసుకోవాలి అయితే మునిపే చెప్పినట్లు శ్రవణకాల సంస్కారం మాత్రమే కాకుండా మళ్ళీ మరో రోజు శ్రవణం వరకు కూడా మనస్సులో ఉత్తమ సంస్కారాలు తెచ్చుకోవాలి రోషాలు పౌరుషాలు రాగాలు ద్వేషాలు భయాలు కోపాలు తాపాలు ఇలాంటి పడగలు విషపు ఫణాలు పడగలెత్తుతుంటే అణచడానికి గీతా విజ్ఞానం మనం సాధనగా చేసుకోవాలి సాధనగా చేసుకోనంతకాలం వెన్నంత మాత్రం ప్రయోజనం అంటే తత్కాల ప్రయోజనమే సంపూర్ణ ప్రయోజనం మనం పొందాలి కానీ గీత ఎందరికీ పంచాలో తెలుసుకోండి ఇక్కడ కానీ భగవద్గీత ఒక మతగ్రంథం పంచినట్టు కాకుండా సమస్త మానవాళికి పనికొచ్చేటువంటి ఈహపర సాధనమైన గ్రంథాన్ని పంచగలిగేటటువంటి సత్తా కలిగిన హిందూ మతానికి చెందిన వాళ్ళమని మనం సగర్వంగా చెప్పుకుందాం ఇది సర్వ జీన గ్రంథం అని చెప్తూనే అది హిందూ మత గ్రంథం కూడా చెప్పుకుందాం సర్వ సార్వజనికమైన విశ్వజనీనమైన విజ్ఞానమిచ్చిన హిందూ మతంలో పుట్టినందుకు వివేకానంద చెప్పినట్టు గర్విస్తూ భగవద్గీతలో మూడు అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం గుణసంగము గుణవలనగా ప్రధానంగా ప్రకృతి నుంచి వచ్చినవి ఇది గుణాహ ప్రకృతి సంభవాహ అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఈశ్వరుడు ప్రకృతి జీవుడు ఈ మూడింటి గురించి మేము విచారం చేసినప్పుడు ప్రకృతి జీవుడు స్వతంత్రుడు కారు ఈశ్వరాధీనులు అని ముందు శ్లోకాలలో రెండిట్లోని చెప్పాడు ఆయన మమ యో నిర్బ్రహ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భంధామ్యం అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రకృతి కాని జీవుడు కానీ స్వతంత్రుడు కారు మమ అని చెప్పడంలో నా అధీనులు అని చెప్తున్నాడు ఈశ్వరాధీనులు అని అయితే ఇందులో ఈశ్వరుడికి అధీనులేనప్పటికీ గుణములు ఈశ్వరునికి సంబంధించినవి కావు ప్రకృతికి సంబంధించినవి అవే ఆయా జీవులు వారి వారి వాసనలను అనుసరించి గుణాలను పట్టుకుంటారు గుణాలను పట్టుకుని మళ్ళీ కర్మలు మళ్ళీ వాసనలు మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి ఇవి నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అవ్యయుడైన దేహిని అంటే నాశనములైనటువంటి అంటే స్వతస్సిద్ధంగా నాశనములైన నిర్వీకారుడైనటువంటి జీవుని దేహమునందు ఈ గుణములు నిబద్ధంతి బంధిస్తూ ఉన్నాయి లేదా బంధించినట్లు ఉన్నాయి అంటే దేహ తాదాత్మ్యం కలిగించడమే నిబద్ధంతి దేహ తాదాత్వ్యం కలిగిస్తున్న గుణములే గుణముల వలన దేహంతో తాదాత్వ్యం చెంది దేహం నేను అనుకుంటాడు దేహం నేను అనుకోవడం వల్ల గుణంతో మరింత బంధం ఏర్పడుతుంది ఇవి కర్మలుగా వాసనలుగా మారి జన్మలకే హేతున్నాయి కనుక ఈ గుణాలను బాగా అర్థం చేసుకుని దానికి అతీతులు అయ్యే ప్రయత్నం చేయాలి అంతకుముందు తెలుసుకోవాల్సింది ఈ గుణాలను మనం అలా అంటే అలా పోవండి ఆ మాత్రం విడిపించేసినంత తేలిక దానికి ఎంత సాధనవసరము ఎందుకంటే ఈ మూడు గుణాలు కూడా ఎన్ని జన్మల నుంచో పట్టుకున్నాయి మూడు గుణాలు ఒక్క గుణం కాదు మూడు గుణాలు కలిసిపోయి ఉన్నది జీవితం ప్రతి వారికి కూడా మూడు గుణాలు కలిసే ఉంటాయి అయితే ఇందులో ఏ గుణం ఆధిక్యం ఏ గుణం అల్పము అనేది వారి వారి పూర్వ సంస్కారాలు బట్టి మళ్ళీ ఏర్పడతాయి వాళ్ళు పూర్వం చేసుకున్నటువంటి కృత్యములను అనుసరించి ఒకరిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది ఒకరిలో రజోగుణం ఉంటుంది ఒకరిలో తమో ఉంటుంది పైగా మిగిలిన రెండు గుణాలు ఉండకపోవు ఉంటాయి కానీ పాళ్ళు ఈ పాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రధానంగా ఈ మూడు గుణాల్లో ఒకటి కొంచెం మంచిది కొంచెం మంచిది అన్నాం అది కూడా బంధహేతువే సత్వగుణం కానీ దీనిని కొంచెం మనం పెంచుకుంటూ వెళ్ళి దాని సహాయంతో వీళ్ళిద్దరిని అణచి తర్వాత జ్ఞాన సహాయంతో దాన్ని కూడా అణచాలండి ఇది గమనించవలసిన అంశం ఇక్కడ అందుకే మూడింటిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఇక్కడ సనాతన ధర్మంలో కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఉంటాయి ఏ గ్రంథం తెయండి త్రిగుణాలు కొన్ని పారిభాషిక పదాలు తాపత్రయాలు వినుంటారు మీరు ఇవన్నీ పారిభాషిక పదాలు వేదాంతంలో ఉన్న టెర్మినాలజీ ఇది మనం మాట్లాడేస్తూ ఉంటాం ఎందుకంటే అంత అలవాటైపోయింది మనం వినడమో అనడము అనుకోవడము అంతేగాని ఆలోచించడం లేదు కానీ అలవాటైపోయాయి అంటే ప్రతివాడి మాట్లాడుతాడు తాపత్రం ఇవ్వండి జీవాత్మ పరమాత్మ ఎవడికి తెలియవండి అంటే మనకు అలవాటు చేశారు పెద్దవాళ్ళు అలవాటైపోతే ఎప్పటికప్పుడు జీవాత్మ అంటే ఏమిటండి పరమాత్మ అంటే ఏమిటండి త్రిగుణాలు అంటున్నారు అంటే ఏమిటండి వాడు సాత్వికంగా ఉంటాడు ఓ వాడు ఎంత రాజస్యం అండి వాడికి తమో గుణం అండి ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం ఇప్పుడు వాటి గురించి అసలు వివేచన చేస్తున్నాడు అయితే శంకర భగవత్పాలు వారు వీటిని ఎందుకు చెప్తున్నారో చెప్పారు నిన్ననే అంటే మనం దేని చేత బంధింపబడ్డామో బాగా అర్థం చేసుకుంటే బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దీని నుంచి విడివడిన ఎలా ఉంటాడో చెప్తున్నారు గుణాతీతం యొక్క స్థితి అందుకే దీని గుణాతీత యోగము అని కూడా పేరున్నది గుణాతీతుడు గురించి వర్ణన ఉంటుంది ఇందులో పైగా దీనిలో చెప్తున్న సబ్జెక్టు గురించి చెప్తూ శంకర భగవత్పాలు వారి అద్వైత వేదాంతాన్ని అనుసరిస్తూ ఎందరో భాషలు రచించారు అందులో శంకరానందగిరి మొదలైనటువంటి వారు అలాగే విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తూ కొందరు రచించారు ద్వైతాన్ని అనుసరిస్తూ కొందరు రచించారు చాలా సంతోషం అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు కింద కొందరు చెప్పారు అంటే దీన్ని బట్టి బాగుపడాలనుకున్న వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా వాళ్ళకు పనుకొచ్చే గ్రంథం భగవద్గీత ఎందుకంటే ద్వైత విశిష్టాద్వైతాలు కూడా శృతి అవి పారమార్థిక సత్యాలు కాకపోయినా వ్యావహారికంగా సాధన దశలు వాటి అవసరం కూడా ఉంది గనక వాటికి పనికొస్తున్నది కనుక అందరికీ పనికొచ్చే విషయములు గీత ఇస్తున్నది అన్నిటి సమన్విస్తున్న శాస్త్రం గీతాశాస్త్రం ఇందులో చెప్తున్న అంశం ఏమిటో శ్రీధరులు అనే మహానుభావులు ఎవరైతే భగవద్గీతకు భాగవతానికి కూడా భాష్యం రచించారో ఆయన ఆయన దీనికి భాష్యం రచించని మొదటి రోజు విన్న వాళ్ళకు గుర్తుండి ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పటికీ ఇందులో మేళవించి చెప్పడం జరిగింది ఆయన అంటారు దీని గురించి చెప్తూ ఈ అధ్యాయం గురించి పుం ప్రకృత్యా స్వతంత్రత్వం వారయన్ గుణసంగత ప్రాహ సంసార వైచిత్ర్యం విస్తరేణ చతుర్దశే పద్నాలుగు అధ్యాయులు ఏం చెప్పారు సారభూతం ప్రతి దానికి ఆయన రచించాడండి ఈ అధ్యాయులు ఏం చెప్పారు ఒక క్లుప్తంగా శ్లోకంలో చెప్తున్నాడు పుం ప్రకృత్యా స్వతంత్రత్వం వారయన్ పురుషునికి ప్రకృతికి స్వతంత్రత లేదు వాళ్ళు ఈశ్వరాధీనులు అనే విషయాన్ని చెప్తూ ఆ స్వతంత్రత అనే వారిస్తూ గుణసంగము చేత ఏర్పడిన సంసారం యొక్క వైచిత్రిని ఇందులో తెలియజేస్తున్నాడు సంసారం అంటే ప్రపంచం బ్రతుకు ఇది అంత విచిత్రమైనది అనేది గుణసంగము చేత ఏర్పడిన దీని యొక్క విచిత్రతా లక్షణాన్ని ఈ అధ్యాయం చెప్తున్నది మూడు గుణాలేమిటి సత్వందజస్త గుణ ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమ ఇవి నా నుంచి కలగలేదు ప్రకృతి నుంచే కలిగాయి అయితే అవి నా అధీనంలో ఉన్నాయని మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు తత్ర సత్వం మొదలది సత్వగుణం గురించి చెప్తున్నాడు తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చ అనఘ మొదటి సత్వగుణం చెప్తున్నాడు సత్వగుణం అనుకున్న గొప్ప లక్షణం ఏంటంటే నిర్మలత్వాత్ నిర్మలత ఉన్నది ప్రకాశకం ఇదే దేన్నైనా ప్రకాశింపజేస్తుంది అంటే తెలియజేస్తుంది ప్రకాశం అనేది చైతన్యం యొక్క లక్షణం ప్రకాశకం అనామయం ఏ ఉపద్రవాలు లేకుండా ఉన్న గుణం ఇది సత్వగుణం ఆమయము అంటే ఉపద్రవము దుఃఖము రోగము ఇత్యాదులు ఈ గుణానికి లేవు ఇది ఏం చేస్తుందంటే మరి దీన్ని మాత్రం ఎందుకు ఇంత మంచిది కదా అంటే సుఖసంగేన బధ్నాతి జ్ఞాన సంఘేనచ అనఘ అర్జునుడిని ఇక్కడ సంబోధన అనఘ సంబోధనల వైచిత్రం చాలా గొప్పది అనఘ అంటే దోషరహితుడా పాపరహితుడా అర్జునుడు యొక్క క్వాలిఫికేషన్ అండి ఒక చోట అనసూయవే అసూయలేని నీకు చెప్తున్నానన్నాడు రెండవది ప్రియమాణాయా నాపై నా మాటపై ప్రేమ కలిగే నీకు చెప్తున్నాను మూడవది దోషం లేనివాడు గనుక చెప్తున్నాను అంటే అధికారి శ్రోతకు ఎటువంటి లక్షణాలు ఉండాలో బ్రహ్మ అధికారి ఎవడు శ్రోతగా ఎలాంటి వాడు కూర్చోవాలో దీని చెప్తున్నాడని అనగా ఏ దోషము లేనివాడు ఈ చెప్పడంలో నేను ఈ సత్వరచిస్తున్నాను చెప్తున్నాడు నేను దేనికి చెందినవాడినా అంటే పాపరహితుడా దోషరహితుడా అని ఒక అనొక అభయాన్ని శిష్యుడైన సఖుడైన అర్జునునికి కృష్ణ పరమాత్మ అంత చక్కటి సంబోధనతో చెప్పి ఇది సుఖంతో జ్ఞానంతో బంధిస్తుంది అన్నాడు అరే సుఖము అంటే ఆనందం ఇంకోటి జ్ఞానం జ్ఞానానందములు అనేది పరమాత్మకు సంబంధించిన విషయములు కదా దాన్ని ఇస్తుంది కదా ఇది సత్వగుణం మరి దీన్ని బధ్నాతి అని ఎందుకన్నారు ఇది కూడా తెలుసుకోవాలి కదా అంటే సత్వగుణం బ్రహ్మానందము బ్రహ్మజ్ఞానం ఇస్తుంది చెప్పలేదు ఇక్కడ ఏ విషయ జ్ఞానమైనా సత్వగుణం వల్లే కలుగుతుంది మనలో మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం వల్ల ఏం జరుగుతుందంటే బాహ్య విషయ జ్ఞానం కూడా జరుగుతుందండి అంటే మీరు సైన్స్ చదవాలన్నా మెడిసిన్ చదవాలన్నా ఏ సబ్జెక్ట్ చదవాలన్నా దానికి సంబంధించిన ఎరుక్ కలగాలి అంటే సత్వగుణం వల్లే అలాగే ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుంటాం కదా అప్పుడప్పుడైనా ఆ ప్రశాంతంగా శాంతంగా ఉన్నామంటే సత్వగుణం వల్లే అంటే ఏ గుణం ఉన్నప్పుడు అంటే ఈ గుణాలు ఇరవై నాలుగు గంటలు ఉండవు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కొందరికి ఒక గుణం ఎక్కువ పాలు ఉంటుంది కొందరికి తక్కువ పాలు ఉండొచ్చు కనుక ఎంత వాడైనా అప్పుడప్పుడు శాంతంగా ఉంటాడు కదా రిలాక్స్ అంటాడు రిలీఫ్ అంటాడు అవి సత్వగుణం వల్ల వస్తాయండి ఇక్కడ అందుకే అనామయం ఆ సమయంలో ఒక హాయి వాడికి ఆందోళన ఉండదు కలవరపాటు ఉండదు అలాగనే తమస్య ఉండదు ఆందోళన కలవరపాటు ఉన్నాయి రజోగుణం వచ్చిందని అర్థం ఇక రెండవ తమస్య చెప్పనేక్కర్లేదు సత్వగుణం ఉన్నప్పుడే వాడికి ఒక హాయిగా ఉన్నానన్న మాట అనగలుగుతాడు అందుకే అనామయం రెండవది నిర్మలం అంటే శాంతం అని శాంతంగా ఉన్నాను శాంతం అనే మాటకి పరబ్రహ్మపరంగా బ్రహ్మజ్ఞాన పరంగా ఒక అర్థం ఉంది లోక వ్యవహారంలో కూడా శాంతంగా ఉండడం గొడవలు లేకుండా హాయిగా ఉన్నాడు ఒక్కొక్కప్పుడు ఎలాంటి వాడైనా ప్రసన్నంగా కనబడతాడు అదేమిటో యువతలవాడు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఆ ప్రసన్నతా గుణం అనేటువంటిదే నిర్మలత్వాత్ అనే మాట చెప్పాడు ఇక్కడ ఇది ప్రకాశకం ప్రకాశకం అనే మాటకి మరొక చోట చెప్తారు సర్వేంద్రియాల్లోకి చురుకుతనం ఉంటుందండి ఇంద్రియాలన్నీ చాలా చక్కగా విషయాన్ని గ్రహించడానికి ఉత్సాహంగా ఉంటాయి అది దేని నుంచి బుద్ధి అంత యాక్టివ్గా ఉందన్నమాట ఆ యాక్టివ్నెస్కే ప్రకాశం అని పేరు ఆ చురుకుతనం వస్తుంది సర్వేంద్రియములు విషయాన్ని గ్రహించగలవు వాటితో అంతఃకరణం కూడా స్పష్టంగా ఒక విషయాన్ని గ్రహించగలిగేటువంటి స్థితి ఎంతమంది మేధావులు ఈ మేధావులందరిలో ఆ సత్వగుణం ఎప్పుడైతే అందులో ఉద్బుద్ధం అవుతుందో వాళ్ళు ఆ విధంగా అవుతారు కనుక ఇక్కడ చెప్తున్నది ఏంటంటే సుఖంగాని జ్ఞానంగాని ఇవి అంతఃకరణము యొక్క వృత్తి తప్ప ఆత్మ యొక్క ధర్మము కాదు ఇది తెలుసుకోవాలి ఆత్మధర్మము వేరు అది జ్ఞానానందం వేరు సచ్చిదానందం అది కానీ మన మనస్సు ఒక సుఖానానందాన్ని పొందుతోంది అంటే అర్థం సత్వగుణం వల్లనే అంతఃకరణ వృత్తి అంటే అర్థం ఏంటంటే అంతఃకరణల వృత్తి వచ్చినప్పుడు ఆత్మ యొక్క జ్ఞానానందాలు తగులుతాయండి దానికి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇది ఎలాంటిది అంటే శుభ్రమైన గాజుకి వెనకాలన్న దీపకాంతి తగులుతుంది తగలగానే తేటగా కనబడుతుంది కానీ తేటదనం గాజుది కాదు దానిది అయితే గాజుకు సులక్షణం ఉంది ఏమిటి స్వచ్ఛంగా ఉండడం అలాంటిది సత్వగుణం ఇంకా చెప్పాలంటే రజోగుణ తమగుణాలు ఒక దీపం మీద కొండ బోర్లించినట్టు ఒక అనొక గాజు చిమ్ని పెట్టినట్లు అని చెప్పారు ఇంకా బాగా అర్థమవుతుంది మనకి ఇక్కడ చిమ్ని నిర్మలంగా ఉంటుంది నిర్మలంగా ఉన్నప్పుడు లోపలున్న జ్యోతి యొక్క కాంతి దానిలోంచి వస్తుంది కనుక ఎవరికి సత్వగుణం ఉంటుందో వాడు లోపలున్న ఆనంద స్వరూపమైన పరమాత్మ తగులుతాడు కానీ ఆనందం బయట నుంచి రాదు కానీ వీడు అంతకరణ తాదత్మ్యం చేత అది బయట నుంచి వస్తుంది అనుకుంటాడు ఇది తెలుసుకోవాల్సింది దాని నుంచి ఆనందిస్తున్నాను దేని నుంచి ఆనందించాలన్నప్పటికీ కూడా సత్వగుణం ఉద్బుద్ధమైతేనే సుఖంగాని జ్ఞానంగాని ఉంటుంది మరి బంధిస్తుంది ఎలాగంటే సుఖ సంఘేనా జ్ఞాన సంఘేనా అన్నాడు ఇక్కడ సుఖాసక్తి జ్ఞానాశక్తి సుఖపడాలి అని కోరిక నేను సుఖపడుతున్నాను నేను జ్ఞానిని ఆఖరికి సత్వగుణం వల్ల వేదాంత శాస్త్రం కూడా అర్థమవుతుంది వ్యాకరణ శాస్త్రం అర్థమవుతుంది ఏదైనా అర్థమవుతుంది నేను పండితుణ్ణి నా అలాగే అర్థమైతే ఎవడ చెప్పగలడు అది ఎప్పుడు సాత్విక అహంకారం అవుతుంది ఇక్కడ అంటే విషయాన్ని గ్రహించగలిగాడు కానీ గుణాతీతులు కాలేపాయాడు వాడి సత్వగుణంతో కూడిన అహంకారం వాడి దగ్గరుంది అది బర్ధనాతి అంటే ఇది కూడా బంధిస్తుంది సత్వగుణం ఉద్బుద్ధమైనప్పుడు అయితే ఈ బంధనం ఏం చేస్తుంది అంటే మంచి జన్మలకి మంచి లోకాలకి తీసుకెళ్తుంది అది ఇది అది కూడా తిప్పుతోంది మంచి జన్మలకి మంచి లోకాలకి తీసుకెళ్తుంది కానీ ఇది బెటరే కదా మిగిలిన వాటికంటే అది దానికి చెప్పాడు ఏది ఎవడు మంచివాడు వాడికి చెప్పాలి అందుకని మనలో ఏ గుణం ఎక్కువగా ఉందో దానితో ప్రారంభించాలనొద్దు ఏది గొప్ప గుణమో దానితో ప్రారంభించాడు ఇక్కడ కనుక సత్వగుణం యొక్క గొప్పతనం ఏంటంటే దానివల్ల నువ్వు మంచి పనులు చేయగలవు సత్వగుణం ఉన్నవాడిలోనే ధర్మం మీద ఆసక్తి సత్యం మీద ఆసక్తి భగవంతుడేమిటో అని ప్రీతిభావం ఇవన్నీ సత్వగుణం ఉన్నవాడికి కలుగుతాయండి రజోగుణ తమోగుణాలు ఉన్నవాడికి కలగవు అయితే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయిస్తారు అంటే వాళ్ళలో ప్రీతిభావం ఉండదు సత్యము అహింసమైన ధార్మికత ఉండదు ధార్మిక స్వభావము సత్వగుణం ఉన్నవాడికి మాత్రమే ఉంటాయి అయితే మనకు కూడా అప్పుడప్పుడు ధార్మికుత ఉందంటే అప్పుడప్పుడు సత్వగుణం ఉంది దానికి ఏం చేస్తాం కానీ అప్పుడప్పుడు సత్వగుణం వచ్చిన వాడు అప్పుడప్పుడు ధార్మికులు కానీ పాపం అది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది పాపం సామాన్యులు కానీ అందరిలో మూడు ఉంటాయి కదా కనుక ఒక్కొక్కప్పుడు పరమ దుర్మార్డు కూడా పరం వాడు కూడా దానం చేస్తాడు వాడికి ఆ సమయంలో పుచ్చుకునేవాడు అదృష్టవశాత్తు దాన స్వభావం వచ్చింది ఇక్కడ కానీ ప్రతి సత్వగుణం ఉంటుంది సత్వగుణం కొంచెం మంచిదే మిగిలిన రెండింటితో పోలిస్తే అయితే సత్వగుణం బాగా ఉన్నవాడు గతే ఏమిటి ఇవన్నీ చెప్తాడు తర్వాత తర్వాత తెలుసుకుందాం తర్వాత చెప్తుంది రజో రాగాత్మకం విద్ధి ప్రతి దాన్ని కృష్ణుడు బోధించిన విధానం ఉన్నదే ఆ స్ట్రక్చరల్గా చెప్పడం ఒకదాని తర్వాత ఒకటి పద్ధతిగా చెప్తారండి ఆ పాఠాన్ని రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహీనం సత్వగుణం దేనితో సంగం ఏర్పరుస్తోంది సుఖసంగేన జ్ఞానసంగేన రజోగుణం దేనితో ఏర్పరుస్తుంది కర్మసంగేన కర్మ కర్మ అంటే ఏదో పని చెయ్యాలి లేకపోతే ఊరుకోడు కొంతమంది ఏదో యాక్టివిటీ పెట్టుకుంటూ ఉంటారండి లేకపోతే వాళ్ళకి అస్సలు తోచదు పై యాక్టివిటీ పెట్టుకోవడం ఆరోగ్య లక్షణమని ఏదో యాక్టివిటీ దానివల్ల ఎంత అవసరమో ఏమిటో లేదు కానీ పెట్టుకుంటూ ఉంటారు ఆ కర్మసంగం అనేటువంటిది ఏర్పడుతుంది అయితే ఇది కూడా ఒక విధంగా మంచిదే ఆ యాక్టివిటీ చేయడం లక్షణాన్ని సత్కర్మల వైపు అంటే దాని సత్వగుణం తోడైతే మాత్రం సత్కర్మల వైపు లేకపోతే అది ఏదో పని కింద వెళిపోతుంటుంది ఆ పనులు ఎలా వెళ్తాయి చూడండి రాగాత్మకం రాగం అంటే రంజన సంభవం అన్నారు లేదా రంజన స్వభావం రంజనము అంటే ఒక దాని ఎందుకు ప్రీతి కలుగుట అది రాగాత్మకం ఒక దాని ప్రీతి ఏర్పడుతుంది ఆ ప్రీతి ఏర్పడిన వస్తువుపై ఇంకా తహతహ ఏర్పడి అది నాకు కావాలి అది నాకు కావాలి అంటూ దాని గురించే ఒక ఆశ పెరుగుతుంది దాని పేరు తృష్ణ ఆ తృష్ణ ఏర్పడగానే ఏ విషయం గురించి అంత తృష్టపడ్డావో అది సంగముగా ఏర్పడుతుంది దానితో అటాచ్మెంట్ పెరుగుతుంది కనుక రాగాత్మకం ఒక దాని ఎందుకు ప్రీతి ఏర్పడ్డం ఆ ప్రీతి కలిగిన దానిపై ఆశ ఏర్పడ్డం ఆశ తృష్ణ అన్నాడు దాహంతో పోల్చారండి అంటే ఆశ కంతు లేదు అని దాన్ని వదులుచుకోవాలి చాలా అవసరం ఉంది ఆశ గురించి ఎన్నెన్నో కవిత్వాలు మనకు కనబడుతూ ఉంటాయి ఆశను వదుర్చుకోవడం మహా కష్టం కానీ ఆ ఆశ తృష్ణ అందుకే ధనాగమ తృష్ణం అనే మాట ఉన్నది మనకి భజగోవిందంలో ధనాగమ తృష్ణని విడిచిపెట్టు అంటుండే ధనాగమ నిరంతరం ధనం అది రావాలి అది తృష్ణ ఇవన్నీ రజోగుణం ఉన్న వాళ్ళకి ఇది సంపాదించాలి అది సంపాదించి ఇదే యాక్టివిటీ నిజంగా నాకు అవసరమా లేదు ప్రతీది కూడా ఏదో ఒక ఆశ ప్రతిదానికి ప్రయోజనం ఏమిటి ధన సంపాదన ధన సంపాదన దానితో అహంకారం ఇవన్నీ రజోగుణం వల్ల ఏర్పడతాయి ఈ రజోగుణం వల్ల ధనం ధనం కోసం ప్రయత్నం ధనము అంటే కేవలం ధనం మాత్రమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు అవి సంపాదించాలనేటువంటి తహతహలు ఏర్పడుతుంటాయి అవి ఏర్పడుతున్న కొంది సంఘం బలపడిపోతుంటుంది ఇక్కడ తృష్ణ సంగసము ఎన్నున్నా ఇంకా దాని మీద మనం మనల్ని మనం పరిశీలించుకుంటే మన ఏ గుణం ఉందో తెలిసిపోతుంది ఎప్పుడు దేని మీద ఒక దాని మీద గట్టి ప్రీతిభావం ఆశాభావం దానితో సంఘం దీనితో తన నిబద్ధనాతి కౌంతయ్య కర్మసంగేనా దానితో కర్మతో సంఘం ఏర్పడుతుంది ఎప్పుడు ఏదో పనిచేయడం ఏదో పనిచేయడం ఏదో పని చేయడం అయితే తప్పని కాదు అన్ని పనులు ఒత్తిడి పెట్టుకుంటే విచారణకి నీకు అవకాశమేది అందుకోసం రజోగుణం అన్నీ మనకుంటాయి కానీ దేన్ని ఎంత వేరకు వాడుకోవాలో తెలియాలి అందుకే వీటిని ఉన్న ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా వాడుకుంటూ ఇవి ఏ విధంగా అయితే ఉండకుండా పోతాయో కోసం ప్రయత్నం చేయాలి ఇక్కడ ఆ ప్రయత్నం మోక్ష ప్రయత్నం ఈ ప్రయత్నం ధార్మిక ప్రయత్నం కనుక ఈ మూడు గుణాలు ఉన్నప్పుడు ప్రథమ స్థాయిలో ధర్మాన్ని ఆధారం చేసుకుని మూడు గుణాలను నియంత్రించాలండి ఇక్కడ క్రమంగా ఏం చేయాలంటే మూడు గుణాలకు దాటిన పరమాత్మ గుడు ఉన్నాడని ఆయన గురించి చింతన చేస్తూ మూడింటిని విడిచిపెట్టాలి మూడింటిని దాటితే గాని మోక్షం లేదు ఈ మూడింటిని దాటితే గాని మోక్షం లేదు గనకనే భగవానుడు మోక్షార్థిమైతే మూడింటిని దాటే ప్రయత్నం చేయు లేదా ఇంకా పతనం కాకుండా ఉండాలంటే ధర్మబద్ధంగా మూడింటిని నియంత్రించుకో ఎందుకోసం వీటిని బాగా తెలుసుకోవాలి మొత్తానికి కర్మతో ఇది కలుపుతుంది ఇది అంత భయంకరమైన ప్రమాదము అంటే రాగాత్మకం గనక రాగాత్మక విషయంపై స్నేహ వృత్తి అంటారు భగవత్పాల్ ఒక విషయంపై స్నేహవృత్తి స్నేహవృత్తి అంటే దాని మీద ప్రీతిభావం అది రాగాత్మకం అదేవిధంగా కర్మసంగేన బద్ధ్నాతి అనే మాటకు కూడా మన నిష్కామ కర్మయోగం అప్పుడు చెప్పినప్పుడు చాలా గొప్పగా చెప్పారంటే అందుకే జాగ్రత్తగా తెలుసుకో ఫలాభిసంధి కర్మఫలంపై కోరిక ఇంకా కర్మ ప్రారంభించని ప్రారంభించడు కర్మఫలం గురించి కోట్లు కొట్టుకుంటుంటాడు వాడు వాడి దృష్టంతా దాని మీద ఉండదు కర్మ మీద ఉండదు ఫలాకాంక్ష అంత ప్రమాదం అండి అందుకే ఫలాభిసంధి కలగడమే కర్మసంగేన కర్మఫలములతో సంఘం ఏర్పడుస్తుంది ఈ కర్మఫలంతో సంఘం ఏర్పడినప్పుడు అది భోగముగా మారి వాసనగా మారి జన్మలకి ఎదుగుతుంది అందు కర్మసంగేన దేహీనం ఇది ఎలాంటిదంటే దీనితో ఎలా బంధింపబడతాడంటే తీపంటే మహాప్రీతి కలిగిన ఈగ తేనెలోకి వచ్చింది వచ్చి ఏమైంది మర్రి ఇలా ఉంటాయా అని అడిగ ఆ తృష్ణాసంగం వల్ల ఒక తేనెలో పడ్డ పడిపోతాడు సుమా అని చెప్పారు ఇక తర్వాత గుణం తమ స్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బధ్నాటి భారత దీన్ని బట్టి మన ప్రకృతి మనకు తెలియాలి మన నేచర్ నేచర్ త్రిగుణాత్మక నేచర్ అంటేనే సత్వరచస్తమో గుణం మనకు కలిసిందే నేచర్ అప్పుడు నేచర్ వాడికి ఉంటుంది ఈ నేచర్లో ఏ గుణం ఎక్కువ ఉందో నీకు నువ్వు చెప్పుకో అవతల వాడు అయ్యా నీకు వాడి మీద కోపం వస్తుంది అప్పుడు రజోగుణం లేదు ఇదో ప్రమాదం మనకు మనకే తెలుసుకోవాలి ఇక్కడ తమస్త్వజ్ఞానజం విద్ధి తమస్సు దేని నుంచి పుడుతుంది మొదటిది రెండవది రాగాత్మకం ఇది అజ్ఞానజం అజ్ఞానం వల్ల కలుగుతుంది అంటే అజ్ఞానం పేరుకుపోతుంది ఇక్కడ అక్కడ జ్ఞానం అన్నాడు సత్వగుణంలో ఇక్కడ అజ్ఞానం అన్నాడు అంటే భాగ్య విషయములు తెలుసుకోగలిగే తెలివితేటలు కూడా అక్కడ జ్ఞానం కింద వస్తాయి జ్ఞానం కాదు ఇక్కడ ఇక్కడ చెప్తున్నది అజ్ఞానం అంటే అవి కూడా తెలుసుకోలేని లక్షణం అందుకే దీన్నే ముద్దబ్బాయిలు అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఏవి చెప్పినా ఎక్కువ విద్యే కాదు అనేక విషయాలు కొంతమంది అలా బతికేస్తూ ఉంటారు ఏదో పురాకృషకృతం బట్టి డబ్బున్నదనుకోండి తింటూ ఉంటారు తిరిగేస్తు ఉంటారు ఇక్కడ తమస్సుతో బతికేస్తారు వాళ్ళని కూర్చోబెట్టి మీరు చెప్పినా ఒక్కటి చెవికి ఎక్కదు అంటే తమస్వజ్ఞానజం విధి అజ్ఞానం వల్ల కలుగుతుంది పైగా మోహనం సర్వదేహీన దీని ప్రభావం ఏంటంటే సర్వదేహులను అంటే దేహాభిమానం కలవారిని ఎప్పుడు తెలుసుకోవాలి దేహాభిమానం కలవాడికి చిక్కిదంతా దేహాన దేహాభిమానం కలవారందరినీ కూడా ఇది మోహింపజేస్తుంది మోహింపజేయడం అంటే సత్యమేదో తెలుసుకోనివ్వదు అదే మోహం అంటే మరొకటి కాదు ఇక్కడ రెండవది ఎలా బంధిస్తుంది అయ్యా అది సుఖిని జ్ఞానిన అహంకారంతో బంధిస్తుంది అది కర్మ ఫలంతో బంధిస్తుంది రజోగుణం తమోగుణం దేనితో బంధిస్తుందంటే ప్రమాద ఆలస్య నిద్రాభి ప్రమాదముతోనూ ఆలస్యముతోనూ నిద్ర మొదలైన వాటితో ఉన్నాడు అంటే నిద్ర మొదలైన ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మూడింటికి భయం వేస్తుంది అని చెప్పుకోవడం ఎందుకు వీటి నుంచి పుట్టే వికారాలు నిద్ర తర్వాత తంద్ర మరొకటి నిద్ర అంటే ప్రారంభించిన ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు డీప్ స్లీప్ మధ్య మధ్యలో లేచి వింటే తంద్ర అన్నాడు ఒక చక్కగా చెప్పారు ప్రవచనం వింటున్న వాళ్ళే నిర్వచనం చెప్పారు ఒకప్పుడు సరిగ్గా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ నిద్ర తర్వాత వచ్చే గుణాలు ప్రమాదము ప్రమాదం అంటే అర్థం ఏమిటి మన యాక్సిడెంట్ అని వాడతాం కానీ అది కాదు ఇక్కడ ప్రమాదం అనే మాటకి ప్రమాదో అనవధానత అన్నారు అంటే జాగ్రత్తగా లేకపోవడం అంటే ఏమరపాటు అటెంటివ్గా ఉండడు వాడు ఎప్పుడు ఎందుకంటే ఆ విషయం ఉంటున్నప్పుడే ఏటో వెళ్ళిపోతుంది ఆ ఏమరపాటు తనం తమోగుణం వల్ల అన్నాడు ఎప్పుడు పరాగ్గా ఉంటూ ఉంటారు కొంతమంది కదిలించాలి వాడిని వాడు పరధ్యానంలో ఉన్నాడు అనుకోవద్దు వీడితి పెద్ద ప్రమాదం వీడు అసలు ఏ గుణము వీడిలో శోభిల్లది కనుక వీడు గుణాతీతుడేమో అనిపిస్తుంటుంది అందుకోడు బర్ధకిష్టి వేదాంత్ ఒకేలా మాట్లాడుతుంటారు ఒక్కసారి పోల్చుకోవడం మహా కష్టం ఏముంది ఎంత సంపాదించినా పోవలసిందే కదా అందుకు ఏ పని చేయడం అన్నాడు అప్పుడు వేదాంతం అనుకుంటావుడు బర్ధకిష్టి అని అర్థం ఇక్కడ అందుకే రెండింటి పోల్చుకోవడం కష్టం అండి అలా బర్ధకిష్టి కంటే రజగుణంగాడు బెటరు అందుకే అన్నాడు మహానుభావుడు ఎవరు వివేకానంద అసలు సోమరికంటే దొంగమేలు అన్నాడు దీన్ని బట్టి దొంగ మనకి స్వీకారం చెప్పాడు అని ప్రచారం చేయకండి అంటే మొద్దుబారుడుతనం వాడు వాడికంటే వీడు బెటర్ ఏదో యాక్టివిటీ ఉంది వాడిని అంత యాక్టివిటీ ఇటు చెప్పొచ్చు చెప్పడం అది తెలుసుకోవాల్సింది అందుకే వేదాంతులు భగవద్గీత కొట్ చేయచ్చు ఈ కబుర్లు చెప్పొచ్చు అంటే వేదాంతల వల్లే ఉన్నటువంటి తామసికులు అందుకే ఆ మాట కూడా అంటాడు వివేకానంద్ భగవద్గీత చదువుకోవడానికంటే ఫుట్బాల్ ఆడితే సంతోషిస్తాను అన్నాడు ఇక్కడ కొంతమంది ఆధ్యాత్మికతనగానే ఇంకలా మొహం బిగించేసి అవసరమీద భోరుమిని ఏడ్చేసి ఇంకా వాడికి వాడు దూరంగా ఉంటూ ప్రపంచంతో బంధం పెట్టుకోకుండా ఉండడం అనేటువంటి నటన చేస్తుంటారే అదొక తామసం అండి తెలుసుకోండి ఇక్కడ ఎంత చురుకుతనం ఉంటుంది ఆధ్యాత్మికవేత్తకి ఎప్పుడు ఉల్లాసం ఉత్సాహం ఊరువు నేడుపులు ఒణుకులు ఇత్యాడివన్నీ వికారాలు తెలుసుకోండి తామస వికారాలు తీసుకెళ్ళి ఆధ్యాత్మికత అంటే తప్పవి దృఢంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి బానిసతనము పేలతనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించరాదు ఇది తెలుసుకోండి ఈ పోనకాలు ఊపులు ఏడుపులు వణికిపోవడాలు ఇవన్నీ వికారజనితములు అవి ఉన్నాయంటే మన స్థాయి ఎక్కడుందో ఉంది చూడండి ఇక్కడ మరి ఆధ్యాత్మికంగా అటెండ్ అవుతున్నాం కాలక్షేపం ఏం ప్రయోజనం లేదు వాడు మూసుకుపోయిన కుండ చెవులు కుండ చెవులకు కుంభకర్ణ అన్నాడు ఇక్కడ క్లోజ్ ఇయర్స్ ఏది చెప్పు మా గతింతే అంతే అనమాట అటు అటువంటి వాడి గురించి అంతే అయిపోలేదు ఇప్పుడు ఒక్కొక్కటి పరిచయం చేశాడు తర్వాత ఒక్కొక్కటి ఏకుతాడు స్వామి ప్రస్తుతానికి ప్రమాదము అర్థం చేసుకోవడం చెప్తున్నా ఇక్కడ గురువుగారు అంటారు శంకర భగవత్పాల్ వారు ప్రాప్త కర్తవ్య అకరణం ప్రమాదం అన్నాడు చెయ్యవలసిన పనిని చెయ్యకపోవడం ఏదో అది తమోగుణం అందుకే తమోగుణం వాళ్ళు చూడండి వాడు చేయాల్సింది చేయడు ఎవడైనా చేస్తే చేయించుకోండి ఇలాంటి వాళ్ళు ఉంటారు తమోగుణం ఉంటుంది ఇక్కడ అందుకే ప్రమాద ఆలస్య ఆలస్య అంటే సోమరితనం ఇంకా చెప్పడం ఏముంది ఇక్కడ ఒకటి ఏమరపాటు చేయవలసిన కర్తవ్యం చేయకపోవడం వాడి కర్తవ్యం తెలియదు చెప్పిన చేయుడు ఇది తమో గుణ లక్షణం పైగా నిద్రాదులు చెప్పడం ఆలస్యం వస్తుంది ఎక్కడి నుంచో జ్ఞానం రావడం ప్రారంభించగానే క్లోజ్ తలుపు వేసిస్తాడు లోపలికి రానివ్వకుండా అదే అనమాట నిద్ర అంత ప్రమాధికారి అందుకే అడుగుడుగున గుడాకేశా గుడాకేశా అనడంలో అర్థం ఏంటి తమో జయించినవాడా అని అర్థం అండి ఇక్కడ అర్జునుడు అలా సంబోధిస్తున్నాడు తమో జయించినవాడా గుడాకేశాన్ని ఎందుకన్నాడంటే ఇందాక చెప్పినట్టు ఉత్తమ స్త్రోతకు ఉండవలసిన లక్షణాల్లో అది కూడా తీసుకోవాలి గుడాకేశ అంటే తమో జయించాలి అటువంటి వాడే బ్రహ్మ విద్య వినడానికి మఠం వేసుకోవాలండి లేకపోతే గోటు హెల్లే వాడికి ఏమి చెప్పండి ఇక్కడ మళ్ళీ వాడి కోపాలు పౌరుషు ఇవు మాత్రం చక్కకుంటాయి అంటే తమోగుణంతో మిక్స్డ్ రజోగుణం సత్వగుణం అప్పుడప్పుడు వస్తుంది వాడికి కూడా పాపం మూడు ఉంటాయని అదో అదృష్టం ఏదో ఒకటి ఉండదు మూడు ఉంటాయి పాడలే గనుక నువ్వు చెక్ చేసుకో దీన్ని ఎలాగ ట్రీట్ చేసుకోవాలో తర్వాత శాస్త్ర సహాయంతో చెప్తాడు ఇక్కడ ప్రమాదాలస్య నిద్రాభి ఈ మూడింటితో కూడా తన్ నిబర్ధనాతి భారత ఇక్కడ జాగ్రత్తగా వినసి వినలసింది తమ విద్ధి రజో రాగాత్మకం విద్ధి సత్వం నిర్మలత్వాత్ ఒక్కొక్కదానికి ఆయన దాని యొక్క లక్షణాన్ని అంత చెప్పాడు ఇప్పుడు ఇవేం చేస్తాయి ఈ గుణాలు సత్వం సుఖే సంజయతి రజ కర్మని సంజయతి జ్ఞానమావృత్యుత్తమ ప్రమాదే సంజయతి ఉత ఉత అంటే కథ అని మరియు అని కూడా అర్థం హే భారత అని సంబోధించాడు ఇక్కడ భారతుడు కూడా బ్రహ్మవిద్య అధికారం అండి భారతీయుడు మాత్రమే బ్రహ్మవిద్య వినడానికి అధికారి అంటే భారతదేశంలో పుట్టినవాడిని కాదు భారతదేశం పుట్టిన వాళ్ళందరూ భారతీయుడు గారు భా అంటే కాంతి దానియందు రథము ఆసక్తి కలవాడు భారతుడు అందుకే భా రథ అంటే భరతవంశీ కూడా అని చెప్పడమే కాకుండా జ్ఞానమనందు ఆసక్తి కలవాడు భారతుడు వాడు ఏ దేశంలో పుట్టినా వాడు భారతుడే ఏ దేశంలో బ్రతికినా భారతుడే అందుకే జ్ఞానాసక్తి లేకుండా భారతదేశంలో తిరిగినంత మాత్రాన వాడు భారతుడు కాడు అర్జునుడిని భారత సంబోధించడంలో జ్ఞానానికి అధికారి వినయన అనఘ భారత సత్వం సుఖే సంజయతి సంజయతి అంటే దానిలో నిమగ్నం చేస్తుంది అర్థం ఇక్కడ దానితో కలుపుతుంది దానిలో ముంచుతుంది సత్వము సుఖముతో కలుపుతుంది అంటే లోపల సత్వగుణం ఉంటేనే ఒక విషయాన్ని తెలుసుకుని ఆ తెలుసుకోవడం వల్ల వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తావు కనుక సుఖాన్ని కలిగిస్తుంది రజ కర్మని ఇందులో ప్రధానమైన అంశాన్ని వాడు సూత్రప్రాయంగా చెప్తున్నాడు స్వామి రజస్సు కర్మతో కలుపుతుంది కానీ రజోగుణం ఉన్నవాడు కర్మలు చేస్తూ ఉంటాడు ఫలాభిసంధితో వెళ్తాడు ఈ ఫలం కావా నీ కర్మ ఇవాళ యజ్ఞం పూర్తి కోరికతో మళ్ళీ మొదలెడతాడు పాంప్లెట్ ముద్ర చేసి మరో యజ్ఞం చేయబోతున్నానండి అని మంచిదే అవి లోకక్షేమం కర్మే కానీ ఏదో పని ఏదో పని యజ్ఞం కాకపోతే మరొకటి ఏవో కర్మలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ప్రతిదానికి ఫలాభిసంధి ఉంటుంది ఆ ఫలాభిసంధితో రజోగుణం కదులుతు ఉంటుంది ఇక తమహ తమస్సు ప్రమాదే సంజయతి ఇక నిద్రాలస్య ప్రమాదాలు చెప్పినా అందులో పెద్దది ప్రమాదం అదే పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం గురించి ఆయన చెప్తున్నాడు ప్రమాదమే చేయవలసిన కర్తవ్యం చేయనివ్వకుండా చేస్తుంది కనుక అది అత్యంత ప్రమాదం కనుక రజస్తో కర్మ ఫలంతో బంధం ఏర్పడుతుంది సత్వం సుఖంతో బంధం ఏర్పడి నేను సుఖిని సుఖపడాలి అనుకునే భావాన్ని కలిగిస్తుంది అలాగే ఇది ప్రమాదంతో కలుపుతుంది రజస్తమశ్శ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తధ ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటాయంటే సత్వగుణం మనలో వచ్చినప్పుడు మిగిలిన రెండు గుణాలు ఎక్కడికి పోయాయి ఆ సమయంలో వాడు ఎంత ప్రసన్నంగా కనబడతాడు ధ్యానం చేసేస్తూ ఉంటాడు మంచి పనులు చేసేస్తూ ఉంటాడు ఇంకోటి చెప్తుంటాడు శాంతంగా ఉండాలని అయినా ఇక్కడ అప్పుడేమవుతుందంటే రజస్త అభిభూయా రజోగుణం తమోగుణం అనచబడి సత్వం భవతి అప్పుడు సత్వం వృద్ధి చెందుతుంది రజస్ సత్వం తమశ్చైవ రజస్సు ఎలా వస్తుందంటే సత్వము తమస్సు రెండు అణచివేసి రజస్సు అలాగే తమస్సు సత్వాన్ని రజస్సుని అణచి వస్తూ ఈ గుణం వచ్చినప్పుడు మిగిలిన రెండు గుణాలు సైలెంట్గా ఉంటాయండి ఇక్కడ అరెంటే అణచి వస్తూ ఉంటుంది అనమాట వాడికి ప్రాధాన్యం వచ్చినప్పుడు కానీ మనలో మన వాసనలు బట్టి పూర్వ సంస్కారాలు బట్టి ఒక గుణం వృద్ధి చెందినప్పుడు మిగిలిన రెండు గుణాలు మౌనంగా ఉంటాయి అది పనిచేస్తుంటుంది ఒక్కొక్కప్పుడు హెల్ప్ చేస్తుంటాయి ముఖ్యంగా ఒకటి కూడా హెల్ప్ చేసే గుణాలు రెండే రజోగుణ తమో గుణాలు ఉన్నాయే బలే ఒకదాని కూడా ఫ్రెండు ఈ మధ్యలో రజోగుణం ఉంది కనుక అది సత్వగుణం హెల్ప్ చేసుకుంటే అది ఒక మంచిది వాడు కర్మలంపట్టయినా అదేదో శాస్త్రీయకర్మలు చేస్తాడు కొంత నయం సత్వగుణం కాస్త హెల్ప్ చేస్తుంది కానీ మూడు కలిసి ఉంటాయి అది కాకుండా లౌకిక కర్మలు ఈ రాజకీయాలు గొడవలు పడే వాళ్ళందరూ అసలు రాజకీయం అనే దానిలో చెప్పడానికి ఉన్నది ఇక్కడ ఇంకా తమస్సు ఉన్న వాళ్ళ వాళ్ళ గురించి చెప్పనే అక్కర్లేదు నాయన అన్నాడు ఇక్కడ ఒక ఇద్దరు ఒక నేరేడు చెట్టు కింద పడుకున్నట్టు హాయిగా అందులో పండు పడింది వాడు పొట్ట మీద అయ్యో అయ్యో అయ్యో ఆయన బట్టి గారి చెట్ట ఎప్పుడు ఏదో అయిపోయింది నొచ్చట్టు పొట్ట మీద పండు పడిపోయింది నోట్లో పెట్టిన అయినా అంటే వాడు తమస్ అంత ఉన్నది వెంటనే వీడికి చాలా కోపం వచ్చి కర్ర పట్టుకుంటే నాలుగు కొట్టాడు వాడిని పక్కవాడు అలా అలా కొట్టాలి వాడిని ఇందాక నుంచి కుక్కను అవే పోస్తుంటే తోలుడే అన్నట్టు వీడు వీడు వాడిని మించిన వాడు అనమాట ఇవి తమోగుణం యొక్క అద్భుతమైన స్వరూపాలండి ఏం చేస్తాం లోకంలో ఇలా ఉంటూ ఉంటాయి ఇలాంటి కూడా కొట్టాల్సిందే అదంత బద్ద క్రిష్టలు ఉంటారు సోమరితనం యొక్క పరాకష్ట దిశలు అందుకే తమశ్చైవ తమహ సత్వం రజస్తధ అని చెప్పాడు ఇక్కడ పైగా రజోగుణంలో ఉన్నటువంటివి పీనాశితనము లోభము ఇవన్నీ దాని నుంచి పుడుతూ ఉంటాయి అది తర్వాత చెప్తారు విందాం సర్వద్వారేషు దేహేస్మిన్ ఎప్పుడెప్పుడు ఏ గుణము వృద్ధి చెందుతుందో చెప్తున్నాడు పైగా ఏ గుణము వృద్ధి చెందిందో పోల్చుకోవడం పెద్ద ప్రశ్న నీకు సత్వగుణం వృద్ధి చెందితే ఎలా పోల్చుకోవాలి రజోగుణం వృద్ధి చెందితే ఎలా పోల్చుకోవాలంటే చెప్తున్నాను విను అన్నాడు ముందు వాటి అవంటి వివరించేసేడుగా ఎప్పటికే పోల్చుకున్నాం మనం ఇంకా అవి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ సర్వద్వరేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వమిత్యుత సర్వద్వరేషు అంటే సర్వేంద్రియములు ఎందు అంతఃకరణంతో సహా సర్వేంద్రియములు ఆ సత్వం ప్రబుద్ధమైనప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాయండి ఇక్కడ పూర్తిగా అంటే విషయాన్ని అంత జాగ్రత్తగా గ్రహించగలవు మరి ఏదైనా వింటున్నప్పుడు కూడా అన్ని ఇంద్రియములు సహకరిస్తేనే శ్రవణేంద్రియం కూడా పనిచేసి విషయాన్ని గ్రహించగలదు కదా సర్వేంద్రియములు సహకరించాలి అలా సర్వేంద్రియములు సర్వద్వారేషు అస్మిన్ దేహే ఈ దేహమునందు సర్వద్వారముల ఎందు ప్రకాశ ప్రకాశము ఉపజాయతే అంటే ప్రకాశము ఏర్పడుతుంది అప్పుడు నువ్వు సత్వగుణం వృద్ధి చెందిందని తెలుసుకోడ అంటే ప్రకాశము అంటే అర్థం ఏంటి మళ్ళీ చెప్పుకోవాలి ఇక్కడ ప్రకాశము సత్వగుణానికి ప్రమాదము తమో ప్రవృత్తి రజోగుణానికి మొత్తం మూడు ప్రకారాలు గుర్తుపెట్టుకోండి ఈ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రకారంగా అన్నీ తెలుసుకోవచ్చు మనం ఇక్కడ అందులో వీడిది ప్రకాశం సత్వగుణం యొక్క లక్షణం ప్రకాశం ప్రకాశం అంటేనే లైట్ వెలుగు ప్రసరించే లక్షణం వాడికి ఇక్కడ అంటే దానిలో మూకుళ్ళో మూసుకుపోకుండా ప్రసరిస్తూ ఉన్నది ఇక్కడ ప్రకాశ ఉపజాయతే ప్రకాశం అంటే ఏమిటి అంటే అంతఃకరణ బుద్ధేయ వృత్తి ప్రకాశ అన్నారు భగవత్పాల్ అది బుద్ధి యొక్క తెలుసుకునే శక్తి అని అది విడుదలవడం లేదా వెలువడడం ఏదైతే ఉందో అది ప్రకాశం అన్నారు ఇక్కడ అంటే మన లోపల బుద్ధి ఉంది మన లోపల అందరి లోపల ఉంది అయితే బుద్ధి గ్రహించడానికి తగ్గ సిద్ధంగా ఉంటూ గ్రహించగలిగే శక్తితో ప్రకాశిస్తున్నప్పుడు దానిని ప్రకాశం అనాలి కనుక కొంతమంది బుద్ధి చాలా యాక్టివ్గా ఉండి గ్రహిస్తూ ఉంటుందండి ఆ గ్రహించే దశ ప్రకాశం గ్రహించగలిగే శక్తి ప్రకాశం ఇది అంతఃకరణ వృత్తి అన్నాడు అంటే పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపం అని కాదు ఇక్కడ బుద్ధి యొక్క అంతఃకరణ వృత్తి ఒక విషయాన్ని గ్రహించగలిగే శక్తి అది చెప్తున్నాడు ఇక్కడ తదేవ జ్ఞానం దేహే అస్మిన్ ఉపజాయతే తదేవ జ్ఞానం అందుకే ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ అప్పుడు ఏర్పడేది ఆ జ్ఞానము ఆ జ్ఞానం ఆ విధంగా కలిగినప్పుడు నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే సత్వగుణం వృద్ధి చెందింది తెలుసుకో ప్రకాశకత్వం వల్ల ఒక విషయాన్ని గ్రహించగలిగే తెలివి ఏర్పడినప్పుడు సత్వగుణం వృద్ధి చెందిని తెలుసుకో ఎవరిలో ప్రతి వాళ్ళు వాడికి వాడి చెప్పుకోవాలి ఇది సత్వగుణం యొక్క వృద్ధి అది వృద్ధి చెందుతున్న కొద్దిగా ఇక్కడ పట్టుకోవాలండి మన ఇక్కడ ఈ ముగ్గురులో కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నవాడు ఒకడు ఇది కానీ డెవలప్ చేసుకుంటే బ్రహ్మజ్ఞాన సంగతి అదేనా అర్థం అవ్వాలంటే దీనివల్లేనండి ఇవాళ కూర్చున్న భగవద్గీత నాకు క్లియర్గా అర్థమైంది అండి అంటే సత్వగుణం వృద్ధి చెందిందని అర్థం ఇక్కడ పూర్తిగా గ్రహించగలిగాం సత్వగుణం జాగ్రత్తగా ఉంటే గ్రహించగలం లేకపోతే ఒకడు గ్రహిస్తున్నాడు ఒకడు గ్రహించలేదు మన పక్కనే చూస్తున్నాం ఒకడు గ్రహిస్తాడు గ్రహించు పాఠం రాస్తాడు మరొకటి చెప్పగలుగుతున్నాడు ఇంకోటి ఏం అర్థం కాని స్థితిలో అలాగే ఉంటాడు ఉంటాడు సరిగదా ఏం పోయిందో తెలుసుకుపోతే నష్టమే ఉంది అనుకున్న తృప్తిది కూడా బతికేస్తుంటాడు ఇక్కడ పక్కనే ఇద్దరు కనబడతారు మొదటివాడి నయం గ్రహిస్తున్నాడుగా అప్పుడు వాడు సత్వగుణం వృద్ధమైంది ఇక్కడ సంపూర్ణంగా అది గొప్ప విషయం అది మనకెందుకు పనికొస్తుందంటే ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవడానికి పనికి సత్వం వ్యవహారంలో వ్యవహారంలో దీనివల్ల మంచి జరుగుతుంది దీనివల్ల చెడు జరుగుతుంది కానీ చెడు జరిగిన దాని జోలికి వెళ్ళకూడదు దీన్ని పట్టుకోవాలి ఇవాళ నాకు ఇది బాగున్నట్టు కనిపించిన పరిణామంలో ప్రమాదం కనుక దీని జోలికి వెళ్ళను ఇది మంచి దీన్ని పట్టుకోవడానికి మనలో సత్వగుణమే సహకరిస్తుందండి చాలామంది నియమబద్ధంగా జీవిస్తూ ఉంటారు డిసిప్లైన్ లైఫ్ ఎందువల్ల వాళ్ళు బ్రహ్మజ్ఞానం అనద్దు సత్వగుణం ఉంది లోకజ్ఞానం బాగుంది బాహ్య విషయ వృత్తి జ్ఞానం పనిచేస్తుంది ఇక్కడ దీనిని మనం ఎలా వాడుకోవాలి జ్ఞానానికో తెలియాలండి ఇక్కడ ఎలా వాడుకోవాలంటే దీన్ని గ్రహించే శక్తి ఉంది కనుక సత్వగుణంతో ధర్మ లక్షణాలు మనలో పెంపొందించుకుని మనం పెంపొందించుకోవాలి ఇక్కడ ధర్మ లక్షణాలు పెంపొందించుకుని ఆచార్య సహాయంతో మన స్థాయికి తగ్గ ఉపదేశం గురువు ద్వారా పొంది నువ్వు ఇంకా జ్ఞానం పొందే స్థాయి లేకపోతే సత్కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ క్రమంగా గురువు చెప్పిన వాక్యాలు మన్నం చేసుకుంటూ పరమాత్మ ఎందు భక్తి కలిగి అలా తీసుకొస్తాడు సత్వగుణం ఉన్నవాడికి ఇవన్నీ వస్తాయి అందుకు నీలో సత్వగుణం ప్రకాశరూపంగా ఉపజాయతే కలిగి జ్ఞానముగా కనబడుతుంది అప్పుడు సత్వగుణం వృద్ధి జరిగిందని తెలుసుకో అంతేకాదు ఒక మాట అంటాడు భగవానుడు నిత్య సత్వస్థోభవా అని పూర్వ అధ్యాయాల్లో చెప్పాడు నువ్వు నిత్యము సత్వస్థుడిగా ఉండు అన్నాడు ఇక్కడ అరే గుణాతీతుడు కావాలని ఈ అధ్యాయంలో చెప్పు నన్ను మొదటి నుంచి సత్వస్థుడుకా స్వస్థ సత్వస్థుడు కా అన్నాం పై నిత్య సత్వస్థవు భవ ఎల్లవేళలా సత్వగుణంలో ఉండు అని ఎందుకు శాసించవు అంటే సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం అది నిర్మలమైనది అనామయమైనది ప్రకాశకమైనది కనుక నేను పెంపొందించుకున్నామనుకో క్రమంగా సత్వగుణం ఈ రెండింటి సాంగత్యం విడిచిపెట్టి అది బలమైతే వివేకం ఏర్పడుతుంది వివేక సత్వం వల్ల ఏర్పడుతుంది లోకంలో వ్యవహారంలో ఇది మంచి చెడు అని వివేక్ ఎలా ఉందో ఇది అనాత్మ ఇది ఆత్మ అని వివేకం కూడా సత్వగుణం ఉన్నవాడికి వస్తుంది సత్వగుణం పెరుగుతున్న కొద్దీ బ్రహ్మజ్ఞానం అర్థమవుతుందండి అందుకే మనం పెంపొందించుకోవాల్సిందేమిటి సత్వగుణం అందుకే నిత్య సత్వస్థౌభవ అని చెప్పడానికి అదే కారణం ఇక్కడ అందుకు ప్రతివారు కూడా తమోగుణ రజోగుణ సత్వగుణములతో కలిసి ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సత్వగుణం వస్తున్నప్పటికీ దాన్ని ఎప్పుడైనా సరే సత్వగుణం లోక మార్చుకోవాలి అది నిత్య సత్వస్థోభవ సత్వగుణం ఉద్బుద్ధమైతేనే ఒక కవిత్వం వస్తుంది ఒక సంగీతం వస్తుంది ఒక విద్య వస్తుంది దానిలో మెలకువలు వస్తాయి నేర్పడితనం వస్తాయి మేధాశక్తి తెలుస్తుంది మేధాశక్తి సత్వగుణానికి సంబంధించిన వంటి కదా అయితే అది నేను జ్ఞానిని ఇసుకునే అహంకారంలోకి తీసుకెళ్ళిపోయి ప్రమాదం ఉంది కానీ దాన్ని బ్రహ్మ వైపు నువ్వు తిప్పి ఆ సత్వగుణంతో బ్రహ్మమును గ్రహించగలవు అయితే అది పాటించడం తర్వాత విషయం పాటించాలని బుద్ధి కూడా సత్వగుణం వల్లే వస్తుంది దాని ఎందు పట్టుదల కూడా ఏర్పడుతుంది కానీ సత్వగుణం అన్నిటికంటే శ్రేష్టం గనక దాన్ని ఇక్కడ చెప్తున్నాడు విశేషించి లోభ ఇక తర్వాత రజోగుణం వృద్ధి చెందితే ఎలా పోల్చుకోవాలి అంటే మేము ప్రవచనాల దగ్గర పోల్చేస్తుంటామండి ఆ వింటున్న తీరుబట్టి ఓ వీళ్ళ సత్వగుణం ఉద్బుద్ధమైంది తెలిసిపోతుంటుంది ఇక్కడ ఇంకొకరు వింటూ ఉంటారు ఆ మాత్రం అన్నట్టు వాళ్ళు కనబడుతూ ఉంటారు ఇక మూడో గుణం ఉన్నవాళ్ళ చెప్పనే అక్కర్లేదు ఇక్కడ అన్ని రకాలు కనబడుతుంటారు ఏం చేస్తాం కనుక వృద్ధి చెందిందని పోల్చివచ్చు అలాగే మీరు కూడా పోల్చియచ్చు అంటే ఇతరుల్లో పోల్చుకోవడానికి ఇవాటి నుంచి ప్రయత్నించే కంటే మనలో ఏ గుణం వృద్ధి చెందిందో గ్రహించుకుంటూ దాన్ని బట్టి వెళ్ళాలని చెప్పడం కానీ ఇది ఇంకా పట్టుకుని రేపటి నుంచి స్టడీ ఎవరిని ఇతరులని ఇంటికి నీ పక్కన ఉండేవాళ్ళు సమాజాన్ని ఇంకా రీసెర్చు ఇది కాదండి సర్వే చేయడం ఆపేసి మనల్ని మనం సర్వే చేసుకుందాం ఏది వృద్ధి చెందుతున్నప్పుడు ఎలా ఉంది ఇవాళ రోజు మొత్తం మీద ఏ గుణం ఎక్కువ నాలో వృద్ధి చెందింది ఏది తగ్గించుకోవాలి ఇది చెకప్ చేసుకుంటూ ఉండాలి మనకి మనమే అది ఎలా చెకప్ చేసుకోవాలి కూడా మరొక శాస్త్ర సహాయంతో ఇక్కడ చెప్పుకోవాలి ఇప్పుడు రజోగుణం వృద్ధి చెందిన ఎలా తెలుస్తుందంటే లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణ అశమ స్పృహ రజశ్చేత నిజాయంతే వివృద్ధే భరతషభ హే భరతవంశ్రేష్ట రజోగుణం వృద్ధి చెందినప్పుడు జాయంతే ఏ గుణములు కలుగుతాయంటే లోభ ప్రవృత్తి కర్మణం ఆరంభ అశమ స్పృహ ఈ గుణాలు కలుగుతాయండి లోభ లోభ అంటే తెలిసిన విషయం కదా ప్రతి కూడా దీని భగత్వాలు వారు ఒకటే మాట చెప్పారు పరద్రవ్యాదిత్సాహ అని మాట అన్నారు ఇక్కడ అంటే పరద్రవ్యాభిలాష వాడి దగ్గర ఉండగానే నా దగ్గర ఉండకూడదు అక్కడ నుంచి అంటే వాడు తీసేసుకోవాలని కాకపోయినా అందుకు తీసుకొని దొరికిపోతాం కదా అందుకే అది నాకు ఉండాలి అనే భావం వచ్చిందండి లోభం వచ్చిందంటే ఇక్కడ పరద్రవ్యాదిత్సా అంటే అదే విషయం ఇక్కడ అంతేకాకుండా వచ్చిన వస్తువు పోకుండా నాకే ఉండిపోవాలి అనే భావం లోభము అన్నాడు ఇక్కడ అది కూడా అందుకు లోభశబ్దానికి రెండు దీనికి మనం పీనాస్థానం అని చెప్తూ ఉంటాం లోకంలో అది రజోగుణం బాగా ఉంటే పీనాస్థానం వస్తూ ఉంటుందండి కొంతమంది పీనాస్థానం ఉంది ఒప్పుకోలేరు దాతని పేరు కావాలి అందుకేం చేస్తుంటారు పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇంత చెక్కిస్తున్నాను అని చెప్పి దాన్ని పెద్ద ఫోటో తీసి స్టేజ్ మీద ఇస్తారు వాడు ఆనందిచ్చిసేయడేమో అనుకుంటే బ్యాంకులో వేస్తాడు బౌన్స్ అవుతుంది ఇది న్యూస్ బయటకు రాదు మొదటిది మాత్రం బయటకు వస్తుంది వీడు ఇక్కడ వీళ్ళు పెద్ద దాతలా ఉన్నదేమో రజోగుణం సాత్వగా అభినయం చూసారా ఇంకా ఒక మాట చెప్తుంది శాస్త్రం అందరికంటే గొప్పదాత ఎవడు చెప్పండి అందరికంటే గొప్పదాత ఎవరంటే లోభి గొప్పదాతట ఎందుకంటే కృపణేన సమోదాత నభూతో న భవిష్యతి అస్పృశ్యున్నేవ విత్తానయ పరిభ్య దాత్యసం వాడు ముట్టుకోకుండా దానం చేసేస్తే అందరికీ లోభి ఎందుకంటే వాడి చచ్చేకి వాడి సంపద అందరూ తీసుకుంటారుగా అందుకు వాడి చేత్తో ముట్టివ్వకుండా అందరికి ఇచ్చేసేట అందుకు వాడు గొప్పదాతట ఎందుకు గొప్పగా చెప్పారు అలాంటి దాతలు అవ్వాలి కానీ అంత మహాదాతలు అవ్వాలని అనుకోకూడదు ఇక్కడ సరే మొత్తానికి లోభత్వం ఎంత భయంకరమండి ఇక్కడ తర్వాత ప్రవృత్తి మునిపి చెప్పినట్టుగా దేనిలో ఒకదాని ప్రవర్తించడం పనులు పెట్టుకోవడం అనట అంటే ఇక్కడ ప్రవృత్తి అంటే ప్రవర్తన అంటే సామాన్య చేష్ట అన్నాడు ఏదో ఒక క్రియ చేస్తూ ఉండాలి వాడికి ఇలా పనులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు దాంతో వాడికి సంతోషం ఇదవగానే ఒకటి యాక్టివిటీ ఉండాలి కొందరికి అది లేకపోతే ప్రమాదం అవి నేను రిటైర్ అయిపోయాను అన్నట్టు ఆయన ఇంటికి రాగానే ఇంకా మొదలైంది నాకు యాతనందరి వాళ్ళు ఆవిడ ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్నంత చెప్పి ఆవిడ శాంతిట అదొక విషయం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ తల తింటాడు బాధ కొందరు కొందరు పనుల్లో బిజీగా ఉంటే వీళ్ళు ఆనందంగా ఉండొచ్చండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే పది మంది శాంతిగా ఉంటారు వీడికి తీరుకు దొరికిందా వాడిని తింటాడు అది ప్రమాదం అందుకే ప్రవృత్తి ఒక విధంగా మంచిది తమోగుణం కంటే కానీ ప్రవృత్తి ఏదో పని చేస్తుంటాడు ఇక్కడ దాని తర్వాత కర్మణ ఆరంభ ఈ ప్రవర్తన చేసే లక్షణం చేత ఏదో ఒక పని ఇది మరొకటి ప్రారంభిస్తుంటాడు దీనికి ఏమని అర్థం చెప్పారంటే ఫలాకాంక్షతో పనులు చేస్తాడు ఈ ప్రవృత్తి లక్షణం చేత ఈ ఫలం కోసం ఇది ఈ ఫలం కోసం ఇది ఇదే పని ఈ స్కీమ్ దానికోసం ఆ స్కీమ్ దానికోసం ఇలాగ అయితే అది ఎలాగైనా సాధించాలనుకుంటాడు గనక వాడికి సాత్విక ప్రవృత్తి తక్కువ ఉంటే అధర్మ రూపంలోనైనా సాధిస్తాడనుకుంటాడండి అది వచ్చింది ప్రమాదం కడు అది అధర్మానికి తీసుకెళ్తుంది అనేక పాపాలిక కారణం ఇది అధర్మం తీసుకెళ్తుంది వాడికి తెలుసు అయినప్పటికీ వాడికి కర్మ ప్రవృత్తి ఎక్కువ గనక కర్మకి ఫలమే ప్రధానం గనక ఫలం ఎలాగోలో సంపాదించాం సంపాదించాలి అనుకుని ప్రవర్తిస్తూ ఉంటాడు ఫలంతో సంఘం అంటే ఇదండి ఫలంతో సంఘం ఏర్పడితే ఎలాగైనా ఫలం పొందాలి వాడికి భగవంతుడు లేడు ధర్మం లేదు ఫలమే ప్రధానం కదా అందుకే ఫలాకాంక్ష విడిచిపెట్టు ఫలాకాంక్ష విడిచిపెట్టు భగవాను చెప్పాడు ఆ మాట జాగ్రత్తగా వింటే అవినీతిని వదిలేస్తాం కానీ ఫలము ప్రధానమైనప్పుడు ఎలాగోలా సంపాదించాలనుకుని చెయ్యరాని పాపాలు చేస్తూ ఉంటారు కానీ ఇది పాపహేతువు ప్రమాదకారి కూడా అశమహ ఇలాగే నిరంతరం ఏదో పెట్టుకునే వాడికి వచ్చే లక్షణం ఏంటంటే అశమహ అంటే వాడికి ఎప్పుడు శాంతి ఉండదు ఎప్పుడు ఏదో ఆందోళన అన్నారు ఇక్కడ ఏమిటయ్యా దీనికి సరిగ్గా నిర్వచనం అంటే ఇలాంటి పనులు ఒత్తిళ్ళు పెట్టుకునే వాడికి లక్షణం ఏంటంటే హర్షరాగాది ప్రవృత్తి అశమహ అన్నారు భగవత్వాలు వారు ఎప్పుడు ఏదో మిడిసిపడి గెంతుతూ ఉంటాడండి ఓ నానందం నాకు వచ్చేసిందో ఇవాళ్ళది దొరికిపోయిందని వెంటనే రాలేదండి మళ్ళీ ఆ కర్మల వల్ల ఏర్పడే ఒకనొక ప్రీతిభావం దానితో అటాచ్మెంట్ ఈ హర్షరాగాదులు ఉద్రేకమే అశమహ అన్నారు ఇక్కడ శాంతి లేకుండా ఉండే స్థితి అందుకే కర్మలంపటలకు ఆందోళనలు ఎక్కువ తర్వాత స్పృహ అనే మాటకి భోగలాలస అని చెప్పారు ఇక్కడ నిరంతరం స్పృహ ఇది ఎలాంటిదంటే అక్కడేదో చూశానుగా అది నేను తెచ్చుకోవాలి ఇది పరద్రవ్యాభిలాష కాకపోయినప్పటికీ కూడా అందరి దిగును గమనించడం తనకు రావాలనుకోవడం వీడికి అవసరమా లేదు చోటు వాడు నాలుగు అంతస్తులు కట్టాడు కదా నేను మరొకడికి ఎక్కువ కట్టేద్దాం ఇంట్లో ఉండేది మాత్రం ఒకరు ఇద్దరు కానీ వాడికంటే ఎక్కువ కనబడాలి ఇలా అవసరం లేకపోయినప్పటికీ కూడా పరద్రవ్యాభిలాష కలగడం భోగలాలస నిరంతరం వాడి స్పృహ స్పృహ అంటే కాన్షియస్నెస్ అది దేని మీద ఉంటుందయ్యా అంటే నిరంతరం భోగలాలస మీదే ఉంటుంది ఈ భోగ లగ్జరీస్ లైఫ్ అనేటువంటి కోరిక వాడికి వాడు ఎక్కడ సర్దుకోడు వాడికి ఉండాల్సిందే లగ్జరీస్ వాటిలో భోగలాలస్తి తిరగాలి ఇది రజోగుణం ఉన్నవాడికి అటువంటి భోగలాలస ఉంటుంది భోగంతో దర్పం చూపిస్తాడు ఇవన్నీ దాని యొక్క లక్షణాలు అయితే కొన్ని చెప్పాడు మిగిలిన చెప్పలేదంటే మిగిలిన మన ఊహలతో తెలుసుకోవాలి ఇక్కడ వీటి వల్ల పుట్టేవి కనుక వాడిలో ఎప్పుడైతే ఇటువంటి ప్రవృత్తి అనేక కర్మలు చెయ్యడము ఆందోళనలు చిరాకులు అసహనాలు భోగలాలస కనబడ్డాయో అప్పుడు వాళ్ళ రజోగుణం వృద్ధి చెందిందని తెలుసుకో ఆడు తర్వాత తమో గుణం వృద్ధి చెందిందని ఎలా తెలుస్తుందండి కొంత తెలిసిపోయి ఈ పాటికేం అప్రకాశ అప్రవృత్తిశ్చ అంటే సత్వగుణంలోనూ ప్రకాశము లేదు రజోగుణంలోనూ ప్రవృత్తి లేదు అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రవృత్తి అంటే ఏదో ఒక యాక్టివిటీ అది లేదు వీడికి తమో ఏమీ చేయడు వాడి ఇక అప్రకాశ ఇదివరకు ఇట్లా సర్వము గ్రహించగలిగే తెలివి అంతకంటే లేదు ఈ రెండూ లేవు ప్రమాదో మోహ ఈ రెండు కరడుగట్టు ఉంటాయండి ప్రమాదము మోహము ఈ రెండు ఉంటాయి తమశేతాని జాయంతే ప్రమాదం అంటే ఏ మరపాటు కర్తవ్యకర్మలను చెయ్యకపోవుట ఒకటి విషయాల్ని గ్రహించలేని లక్షణం అప్రకాశము అలాగే చురుకుతనం పనుల ఎందు చురుకుతనం లేకపోవడం అప్రవృత్తి ఏమైనా పాటుతనము కర్తవ్య కర్మలు చేయకపోవుట ప్రమాదము సత్యాన్ని తెలుసుకోలేకపోవడం మోహము అని చెప్తున్నాడు ఇక్కడ అప్రకాశ అనే మాటకి మరొక అర్థం ఏం చెప్పారంటే అవివేక అత్యంతం అన్నాడు అత్యంతమైన అవివేకమే అప్రకాశం అన్నాడు వివేకం అంటే ఇది వేరు అది వేరు ఇది మంచి ఇది చెడు సదసద్వివేకం అంటాం సదసద్వివేకం బాగా ఉంది ఎవరికి హిరణ్యకశువుడికి చదివిన సదసద్వివేక చతురత కలుగున్నడు వాడు చెప్పిన సదసద్వివేకం సత్ అసత్ ఆ వివేకం వాడు చెప్పిన సదసద్వివేకం లోకల్లో పనికొచ్చేవి పనికిరానివి అది వాడి దృష్టి కడ యొక్క లక్షణం అది కనుక ప్రతి మాటకు బ్రహ్మార్థం తీసేయకూడదు అంటున్నవాడు బట్టి అర్థం చెప్పుకోవాలి సినిమాకి టైట్లో ఆత్మగౌరవం ఉంటే ఆత్మ గురించి చెప్తున్నాను వెళ్ళిపోవద్దు అది పిచ్చ పరికాలని సబ్జెక్టే వాడేవాడి బట్టి పదార్కి అర్థం చెప్పాలి ఇక్కడ సమయం బట్టి కనుక సదసద్వివేకం అన్నాడుగా హిరణ్యకసపుడు బ్రహ్మజ్ఞాని అని దస్తే మహాదోషం వాడు సదసద్వివేకం లోకంలో పనికొచ్చేవి పనికిరానివి అనే ఉద్దేశంతో వాడినది ఆ సదసద్వివేకం కూడా ఉండదు ఎవడికి తమో గుణం వాడికి అది అప్రవృత్తి ప్రమాద మోహయేవచ తమశ్చేతాని జాయంతే మోహం అనే మాటకి మూఢత అన్నారు ఇక్కడ మూఢత్వమే మూర్ఖత్వం అంటూ ఉంటాను లోకంలో మూర్ఖుడు వాణి ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే మూర్ఖుడు అప్పుడు నీకు కూడా తెలియాలి చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అది నువ్వు తెలుసుకోగలవు అప్పుడు నీకు సత్వగుణం ఉంటే తెలుసుకుంటావు ఇది తమో గుణం యొక్క లక్షణాలనైనా అని వివరించాడు ఇక్కడ పైగా ఇంతవరకు గుణాలు చెప్పాడు కదా నీలో ఏ గుణం పెరుగుతూ ఉండగా శరీరాన్ని విడిచిపెడతావో ఆ గుణానికి తగ్గ జన్మ పొందుతావు అది తర్వాతి మాట ఇది కూడా తెలుసుకోవాలి కానీ ఇవంతా మన వ్యవహారాలేదే కనుక సత్వరజస్తమ గుణాలు ఎక్కడ ఉన్నాయండి భగవద్గీతలో పద్నాలుగు అధ్యాయాన్ని కాదురే బాబు బతుకులు ఉన్నాయి భగవద్గీతలో లేవు భగవద్గీతలో పరమాత్మ గురించి చెప్పాడు ఈ గుణాలు మనకున్నవి కనుక పరమాత్మ గురించి చెప్పిన దానికంటే ఇవాళ ఈ మూడు గుణాలు మనకు ఆనందింపజేస్తే చేస్తున్నాయే ఎందువల్ల ఎప్పుడు ఉన్నాయి కనుక ఇక్కడ మన సబ్జెక్టు ఉన్న సబ్జెక్టు పొందవలసిన సబ్జెక్టు వేరే ఉన్నది య సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తద ఉత్తమవిధా లోకాన్ త ఉత్తమవిధా లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే లేదా తదా ఉత్తమవిధా అనమాట య సత్వే ప్రవృద్ధేతు సత్వంగానే ప్రవృద్ధి అవుతూ ఉంటే ప్రళయం యాంతి దేహభృత్ ప్రళయం అంటే మరణం ఇక్కడ అర్థం వాడు బతుకువాడు చావే ప్రళయం అందుకు ఇక్కడ ప్రళయ శబ్దానికి అర్థం మరణం అనర్థము మరి లయమనొచ్చ కదా అంటే ప్రతిరోజు నిద్రలో లయమైపోతుంది ప్రళయం చావే కనుక సత్వం ప్రవృద్ధి అయినప్పుడు దేహభృత్ అంటే దేహధారి ప్రళయం వ్యాతి మరణించినట్లయితే తదా ఉత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ఉత్తమవేత్తలు పొందే నిర్మల లోకాల్ని పొందుతారు అంటే సత్వగుణం వృద్ధి చెందుతూ ఉన్న దశలో గానీ శరీరం త్యాగం చేసినట్లయితే వాడు వెళ్ళేది ఎక్కడికి అన్నాడు ఉత్తమ విధానం లోకాన్ని అన్నాడు ఉత్తమవేత్తలు వెళ్ళే లోకములు బహువచనం వేశాడు అమలాన్ అంటే ఒక్క స్వర్గమే కాదు ఇంకా దివ్యలోకాలు చాలా చాలా ఉన్నాయండి అలాగే రకరకాల ఉపాసనల వల్ల రకరకాల కర్మల వల్ల ఆయా లోకాలకు వెళ్ళడం ఉన్నది అవి పొందుతారు అంటే సత్వగుణం వాడి ఉపాసన వల్ల వాడి కర్మ వల్ల సత్వగుణం మరింత ప్రవృద్ధమై ఆ కర్మ ఎంచుకోవడానికే సత్వగుణం ఉండాలి ఆ కర్మతో సత్వగుణం వృద్ధి చెందుతుంది అలాంటి సత్వగుణం వృద్ధి చెందినవారు నిర్మలమైన అంటే దివ్యమైన అని అర్థం లోకాలను పొందుతారు అక్కడ వాళ్ళు అన అపూర్వమైన ఆనందాలు అనుభవిస్తారు దివ్య లోకాలు పొందుతారు వాడి దేహం దివ్యమవుతుంది అప్పుడు వచ్చేది ఎందుకంటే దేవాది లోకాల్లో ఉన్న ఆనందాలు అనుభవించాలంటే శరీరం లేనిది అనుభవం లేదు అదే సూక్ష్మ శరీరం ఏదో దేహం కోసం వెతుక్కుంటూ ఉంటుంది కర్మలా అనుభవించాల్సినవి బోల్డ్ ఉన్నాయి కానీ అనుభవించడానికి తగ్గ పరికరం లేదు ఆ పరికరం కోసమే వాడు చేసిన కర్మలు బట్టి పరికరం లభిస్తుంది అందుకే వాళ్ళు ఉత్తమ లోకాల్లో అవి అనుభవించడానికి తగ్గ భోగ శరీరం లభిస్తుంది వాళ్ళకి దానితో వాళ్ళు ఆయా లోకాల్లో అనుభవిస్తారు ఎవరు సత్వగుణం ప్రబుద్ధమవుతూ ఉండగా శరీరాన్ని త్యజించిన వారు ఆ లోకాలకి వెళతారు దీన్ని బట్టి మనమేమిటి మన లోకాలు ఏమిటి మనకే తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరో చెప్పక్కర్లేదు ఏమిటో నా బతుకు చివరికి ఏమవుతుందో ఏమవుతుందో నువ్వే నేను స్టడీ చేసుకుంటే నీకే తెలిసిపోతుంది దీనికి ఏ స్కానింగ్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు ఎవడో డాక్టర్ వచ్చి మెడికల్ రిపోర్ట్ ఇవ్వక్కర్లేదు నువ్వు భగవద్గీత చక్కగా చదువుకొని నిన్ను నువ్వు వాటి నుంచి అబ్జర్వ్ చేస్తూ నిన్ను నువ్వు స్టడీ చేసుకోవడానికే నీ జీవితం ఉంది ఆ పని చేసుకో దీన్ని బట్టి ఎక్కడికి వెళ్తావో తెలిసిపోతుంది ఇక్కడ ఏ గుణం బాగా ఉన్నదో ఇది సత్వం ప్రబుద్ధమైనప్పుడు కలిగేటటువంటి మరణం వల్ల ఆలోకాలకు వెళ్తాడు ఇక రజసి ప్రళయం గత్వా కర్మసంగిషి జాయతే రజసి ప్రళయం అంటే రజోగుణం వృద్ధి చెందుతూ ఉన్న దశలో గాని ప్రళయం గత్వా మరణించినటువంటి వాడు కర్మసంగిషు ఈ కర్మలు ఎక్కువ చేసేటువంటి జన్మలు పొందుతూ ఉంటాడు ఇక్కడ అదేమిటంటే మనుష్య జన్మ మనుష్యులే రజోగుణం ఎక్కువ మనుష్యుల్లో ఉంటుందని తర్వాత అధ్యాయాల్లో చెప్తాడు భగవాన్ ఇక్కడ తెచ్చుకోవాలి అంటే మన సహజ ప్రవృత్తి ఏమిటి మానవుల సహజ ప్రవృత్తి రజోగుణం కానీ ఇలాగే అంటే నేను అయిపోదాం కదండి అంటే కాదు ఆడ దాని పక్కన ఉన్న సత్వగుణాన్ని పక్కిలాగాలి ఇక్కడ రజోగుణమే మానవుల్లో సహజంగా బేసిక్గా ఉంటుంది దేవతల్లో సత్వగుణం బేసిక్గా ఉన్నట్టు మానవుల్లో రజోగుణం సహజంగా ఉంటుంది కాడి వాడు సత్వగుణం డెవలప్ చేసుకుంటూ శరీరం చదించాడు అనుకోండి వాడు ఇక్కడ అది మన సాధన మీద అంటే భగవంతుడు ఇలా ఇచ్చాడు కానీ వీటితో అఘోరించని చెప్పలేదు నీకు నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు చూడన్నాడు ఇక్కడ దాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ కానీ రజసి ప్రళయం గత్వ కర్మసంగిష జాయతే తథా ప్రలీన స్తమసి మూఢయోనుషు జా జాయితే అన్నాడు అలా తమోగుణం వృద్ధి చెందుతూ ఉండగా మరణించాడు అనుకోండి వాడి తర్ తర్వాత జన్మలు మూఢయోనులు మూఢయోనులు అంటే మీరు జంతువును కూర్చోపెట్టి విషయం చెప్తే ఒక్క విషయం అక్కడ అవునా లేదా కానీ తర్వాత జన్మలన్నీ ఏమిటో తెలిసిపోయింది మూఢయోనులు అనగా జంతువులు పశుపక్షాదులు అని అర్థం ఇక్కడ ఇవి మూఢయోనులు పశుపక్షాదులు ఇవి తిరియక్ జన్మలు అంటారు అంటే వెన్నుముక అడ్డముగా ఉన్న జన్మలట వెనుముకు తిన్నగా ఉన్న జన్మ వేరు వెనుముకు అడ్డంగా ఉంది అందుకే అడ్డగాడిదే అని తీర్చుంటారు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు తలెత్తడం చేత కాదు వాటికి ఎప్పుడు ఇలాగే చూస్తుంటుంది ఎందుకంటే దాని దృష్టి ఎప్పుడు గడ్డి మీదే ఈ గడ్డి ఎవడి వల్ల వస్తుందో అని పైకెత్తి సూర్యుడికి చూసి దండం పెట్టవు పెడదామని వచ్చి కాళ్ళు పైకి రా చేతుల పైకి రావు ఏం చేస్తాం ఆ తలెత్తుకుని చూసి దండం పెట్టగలిగి బుద్ధి ఇచ్చినందుకు బాగుపడే లక్షణం ఇక్కడ ఉంది దానికి వెళ్ళవు కనుక ఈ తమో గుణం పెంచుకుంటూ ఇంత గొప్ప శరీరంలో తమో గుణాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ గుణంతో పోతే తర్వాత జన్మలేమిటి తిరియ జంతువులు కానీ ఎంత చక్కగా ఈ జన్మలు వాటి గురించి ఇంత అద్భుతంగా వివరించగలిగేటటువంటి జ్ఞానం భారతీయ ఋషులు మాత్రమే ఇచ్చారండి ఇది అర్థం చేసుకుంటే మనిషి మనిషిగానే పుడతాడని వాదించే వాళ్ళు కొందరున్నారు గ్యారంటీ లేదు పురాణాలు వింటూ ఉన్నప్పుడు ఉండే అవస్థలు బట్టి వాడు తర్వాత ఏ జన్మలు వెళ్తారో కూడా పురాణాల్లో చెప్పారు ఒక అన్నాడు కోపంతో తిట్టడానికి అలా రాసేసారండి తిట్ట ఎవడికి తిడతాడండి కొండ చెరువులు ఎవరవుతారో రాశాడు కోతులు ఎవరవుతారో రాశారు మొసళ్ళు ఎవరవుతారో రాశారు ఇక్కడ అంటే వాళ్ళ ప్రవృత్తులు బట్టి ఇది కర్మ విపాక శాస్త్రం చాలా ముగితున్నది ఇక్కడ పెద్ద శాస్త్రం ఈ మూడి కర్మలు బట్టి ఇప్పుడు వస్తున్నాయి ఈ మూడింటి చేసుకుంటూ వచ్చాం కనుక అప్పుడప్పుడు సత్వం అప్పుడప్పుడు రుజా వస్తుంది అంటే అప్పుడు కలిసి అవి చేసి మళ్ళీ ఇప్పుడు అవే తెచ్చుకుంటున్నాం కానీ ఉన్నవాటిని చక్కగా అనలైజ్ చేస్తున్నాడు ఇక్కడ మనం గమనించవలసిన మూడు చెప్పేసాం కదా ఇక్కడ మూడు లక్షణాలు ఉన్నటువంటి దీన్ని ఈ గుణములు ఉంటాయే గానీ నువ్వు వీటిని ఎలా ట్రీట్ చేస్తున్నావన్న దాన్ని బట్టి దాని వృద్ధి క్షయము ఉంటాయి అంటే పెరుగుట తరుగుట అనేది నువ్వు ఎలా చేసుకుంటున్నావో తెలుసుకున్నాడు అద్భుతమైన శ్లోకం మనకి వేదాంత శాస్త్రంలో మరొక చోట అదేమిటంటే ఆగమ ఆపహ ప్రజా దేశ కాల కర్మ చన్మచ ధ్యానం మంత్ర అత సంస్కార దశయితే గుణహేతవ ఒక పది ఉంటాడు అండి ఈ పదే గుణాలకు హేతువు అన్నాడు గుణాలకే హేతువు అంటే గుణాలకు ప్రకృతి నుంచి వచ్చినవే కదా గుణాలు మళ్ళీ ఏంటంటే కొత్త హేతువులు అంటున్నారంటే ఆ గుణాలు బేసిక్గా వస్తాయి కానీ నువ్వు వీటిలోంచి ఎంచుకుని పెంచుకునే దాన్ని బట్టి గుణాలు డెవలప్ అవుతాయి అన్నాడు మొత్తం పది చూడండి జాగ్రత్తగా ఆగమ శాస్త్రం ఆపహ జలం ప్రజ నువ్వు తిరిగే మనుషులు దేశ నువ్వు ఉన్న ప్రాంతం కాలం ఉన్న టైం కర్మ జన్మ ధ్యానం మంత్రం సంస్కారం ఈ పది గుణాలు పెంచుతాయి అన్నాడు ఇక్కడ అంటే అర్థం ఈ పది సాత్వికము ఉన్న రాజసం ఉన్న తామసం ఈ పది యొక్క తామస లక్షణాల వైపే పెడుతుంది దృష్టి రజోగుణం ఉన్నవాడికి ఈ పది యొక్క రజ సంబంధమైన పది అంశాలు సత్వం ఉన్నవాడికి ఈ పది వైపు పెడతాయి ఈ శ్లోకం భగవద్గీతలోది కాదు పుస్తకం చూస్తే దొరకదు ఇది మరొక వేదాంత శాస్త్రంలో ఇక్కడ తెచ్చి సాధకుడి కోసం ఇక్కడ కృష్ణ పరమాత్మ హృదయమే అది ఎలాగో చూద్దాం ఆగమహ అంటే శాస్త్రం సాత్విక శాస్త్రాలు ఉన్నాయి రాజశాస్త్రాలు ఉన్నాయి తామస్ శాస్త్రాలు ఉన్నాయండి ఇక్కడ మూడు రకాల శాస్త్రాలు ఉంటాయి వాటి వాటికి మూడు రకాలు ఉన్నాయి సాత్విక శాస్త్రములు అనగానే ఒక భగవద్గీత ఒక రామాయణం ఇత్యాదులన్నీ కూడా సాత్వికతలో పెంచుతూ ఉంటాయి మీరు ఒక్కసారి ఆ శాస్త్రాలు మామూలుగా చదవండి వినండి ఇదివరకటి కంటే మీలో సాత్వికత పెరుగుతుంది రాజసమస్థ తగ్గుతాయి కానీ సాత్వికతను శాస్త్రాలు అవి మన ఋషులు ఇచ్చినవన్నీ కూడా ధర్మప్రవృత్తి కలిగించడం భక్తి కలిగించడం జ్ఞానం కలిగించడం ఏవి చేస్తాయో వాటిని సాత్విక శాస్త్రములు అనేదరు సాత్విక శాస్త్రాల డెఫినిషన్ ధర్మప్రవృత్తి పెంచడం భగవద్భక్తి కలిగించడం జ్ఞానాన్ని ఇవ్వడం ఈ మూడు సాత్విక శాస్త్రాల లక్షణాలు అలాగే రాజశాస్త్రాలుంటాయి రాజశాస్త్రాలు అనగానే లౌకికంలో ఏ ఏ కర్మలు చేయాలి ఏ ఏ ఫలితాలు పొందాలి కామ్య కర్మలకు సంబంధించిన శాస్త్రములు ఉన్నాయో ఇవాళ ఇది చేస్తే ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతావు ఇది చేస్తే కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుంది ఆస్తిపాస్తు ఎలా సంపాదించుకోవచ్చు ఇవి శాస్త్రాలు లేవండి ఈ శాస్త్రాలు చదివి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చదవడానికే ఖర్చు చేసి తర్వాత వాటితో బతకదామని ప్రయత్నిస్తూ వెళ్ళిపోతున్నవన్నీ చదువుతున్నవన్నీ రాజశాస్త్రములే ఇవి కామ్యశాస్త్రములు ఇంకా మూడవ శాస్త్రములు ఉన్నాయి తామస శాస్త్రములు తామస శాస్త్రాలు అంటే సాత్వికుడికి రామాయణం కల్పవృక్షంలో కనిపిస్తుంది తామస ప్రవృత్తికి విషవృక్షంలో కనబడుతుంది ఇప్పుడు అర్థమైపోయింది తామస శాస్త్రాలు అంటే ఏంటో అంటే ధర్మప్రవృత్తి భక్తి ప్రవృత్తి జ్ఞానప్రవృత్తి సాత్విక కర్మలు కలిగి సాత్విక శాస్త్రాలు కలిగిస్తే అధర్మ ప్రవృత్తి దేవతల్ని ఋషుల్ని నిందించడం వాళ్ళు చెప్పే మంచి మాటలను వక్రీకరించడం ఇవి చేసేవి తామస్ శాస్త్రములు అలాగే క్షుద్రమైనటువంటి విషయాలు ఏవైతే తెలియజేస్తాయో ఉదాహరణకి అశ్లీలమైన అంశాల గురించి చెప్పేవి ఇత్యాదులన్నీ తామస శాస్త్రాలకు ఎందుకు వస్తాయి అవి సాహిత్యాలు దొరుకుతున్నాయి అవి చదవాలని కొందరు కుతూహలం ఏర్పడుతుంటుంది అటువంటి వాళ్ళ ప్రవృత్తి తామసం వాళ్ళకి శాస్త్రం కలిసిందంటే అది డెవలప్ సాత్విక ప్రవృత్తిని వాళ్ళు ఎంచుకుంటారు సాత్విక శాస్త్రాలు ఏ అందరూ ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు భగవద్గీత ఎందుకు ఎంచుకున్నారండి ఎన్ని విషయాలు ఇప్పుడు లేవు బయట కావాల్సిన యాక్టివిటీస్ అవి వదిలి ఇక్కడికి వచ్చారంటే సాత్వికమైన భగవద్గీత వినడానికి అంతకరంలో సాత్విక ప్రవృత్తి మిమ్మల్ని ఇక్కడ తెచ్చింది ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి తెచ్చింది కనుక ఆ శాస్త్రంగానే డెవలప్ చేసుకుంటే అదే అధ్యయనం చేశారనుకోండి సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది అందుకే పారాయణలు వచ్చాయి అందుకే మండల దీక్షలు వచ్చాయి నవాన్నాలు వచ్చాయి ఏడు రోజులు ఒకే పనిగా భాగవతం వినడం మామూలు కాదు అలా చేస్తూ ఉంటే సాత్విక ప్రవృత్తి పెరుగుతుంది అదే ఆగమాలంటే అర్థమైంది ఆపహ జలములు సాత్విక జలములు రాజ జలములు తామ జలములు మూడు ఉన్నాయి ఇవి చెప్పక్కర్లేదు సాత్వికమైనవి అంటే శుద్ధమైన జలము క్షీరము ఇలాంటివి సాత్విక జలములు ఇక రాజలములా ఘాటైనవి పుల్లపు ఎక్కువ ఉన్నటువంటివి ఇలాంటివి కొందరు చాలా ఇష్టం అది వాళ్ళు రాజస ప్రవృత్తి వల్ల ఏర్పడతాయి మరకొన్ని అసలే ముద్దు ప్రపంచ పట్టణంత మైమార్పు అది ఇంకా పెంచడానికి మనకు మాదకాలు ఇవి ఆ తామసాలు జలంలో కూడా మూడు ఉన్నాయి చూసారా ఇక ప్రజ ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి సాత్విక ప్రవృత్తి కలిగిన జనులు రాజస ప్రవృత్తి జనులు తామస ప్రవృత్తి వాళ్ళ యాక్టివిటీస్ బట్టి మీరు చెప్పేయవచ్చు కొందరు సత్ప్రవర్తన చేస్తుంటారు ధర్మం పలుకుతూ ఉంటారు ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ సాత్విక జనులు వాళ్ళతో నీకు సాంగత్యం ఉంటూ ఉంటే నీకు సాత్విక డెవలప్మెంట్ అవుతుంది అలాగే రాజసులు అంటే మనం చూస్తూనే ఉంటాం ఒక నాయకుడు ఉంటాడు వాడు వెనకాల తిరుగుతుంటారు వాడితో ఫోటో సెల్ఫీ ఎందుకు వాడితో సాంగత్యం చెప్పుకుంటూ ఒకసారి దా వాడు భ్రష్టు నిన్ను భ్రష్టుడు చేస్తాడు ఇలాంటి వాళ్ళతో పరి తిరగడం ఉందే రాజసన సాంగత్యం ఇక తామస జనుల వాళ్ళు వీళ్ళు కలిసి కబుర్లాడుతూ పానాదురు చేస్తూ ఉంటారే వాళ్ళ తామస జనులు ఒకడు వీడివాడికి స్ఫూర్తి పైగా వాడి వీడి గురువు అందుకే ప్రతివాడికి బృందం ఉంటుంది అదే వాశ్చర్యకరం వాడి లక్షణాలను వాడి దగ్గర చూపుతాడు ఈ తామసం ఉన్నవాడికి డబ్బు ఉందనుకోండి ఆ డబ్బు ఉన్నవాడికి ప్రచార మాధ్యమం ఉందనుకోండి ఈ తామసగణాలను పది మందిని చేర్చుతాడు చేర్చి ఋషి నింద దేవ నింద చేస్తూ ఉంటాడు దానికి జ్ఞానం ఒక పేరు ఇస్తూ ఉంటాడు ఇలాంటి వాడు తయారవుతుంటారు ఇక్కడ తామస ప్రవృత్తి వాళ్ళు అలాంటి ప్రజలు ఇక దేశం చోట్లు కొన్ని చోట్ల కలిగానే సాత్విక ప్రవృత్తి సహజంగా పెరుగుతుంది కొన్ని చోట్ల కలితే రాజస ప్రవృత్తి కొన్ని చోట్ల కలిపితే తామస ప్రవృత్తి కొన్ని చోట్లకు చూడండి ఏ ఎప్పుడు సందరి సందడి కొందరు అదే సరదా అంతేగాని కూర్చోబెట్టి జానం శాంతం వంటి కాళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి ఇంత బాధపడతారు అది అక్కడ కలిసి పది మంది ఏదో పని చేస్తున్నారు కొన్ని వీడి వెళ్తాడు గెంతుతాడు బాబు సరదా వాడికి అది రాజస ప్రవృత్తి కనుక చోటు ఆ చోటు బట్టి ఉంటుంది ఇక్కడ కొన్ని చోట్లలో మనకు తెలియకుండా రాజస్వం ఏర్పడుతుంది కొన్ని చోట్ల సాత్విక ఏర్పడుతుంది ఒక కథ ఉన్నది ఒకసారి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వెళుతున్నట్ట రాముడు సీతమ్మ వాళ్ళ యొక్క సమస్తమైన వస్తు సముదాయం లక్ష్మణస్వామి మోసుకొస్తున్నాడు అలా వస్తున్నవాడు ఒక చోటు వచ్చేటప్పటికల్లా ఏమిటి రామా నేను బానిసనా మీ ఇద్దరివి నేను అలా మోసుకుని రావాలా ఇది బానిసత్వం తెలుసా తండ్రిని కొడుకు దండం పెట్టడం బానిస లక్షణం భర్తని భారీ గౌరవించడం బానిస లక్షణం నువ్వు అన్నవి నాకంటే ముందు పుట్టినంత మాత్రం నీకు నువ్వు బంటనే పోవాలా ఇది బానిసలక్షణం ఇదో ఫిలాసఫీ ఉంది తెలుసా మీకు ఈ ఫిలాసఫీ నుంచే రకరకాల ఇజాలు పుట్టాయి అన్నట్టు లక్ష్మణస్వామి కానీ నీది నేనే మయాలా నువ్వు మోసుకోవాలి నీకు మాత్రం శరీరం లేదా అన్నట్టు రాముడి నవ్వి తేనైనా మోసుకున్నట్టండి ఆ చోటు దాటిపోయారు చోటు దాటిపోగానే అన్నా ఏమిటి ఇంత అపచారం జరిగిపోయింది ఏమిటి మీరు మోసుకున్నారా అని కాళ్ళ మీద పడి పెట్టాను ఇక్కడ క్షమించండి క్షమించండి నాకు ఇచ్చాను మీరు ఎలా తీసుకున్నారని సరే తీసుకుని ఆయన అన్నట్టు వెళ్ళిపోతుంటే సీతం అడిగింది ఏమిటి అప్పుడు మీరు మౌనంగా ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఏమిటి అంటే గుణాతీతులు అలాగే ఉంటాడు ఆయన ఆయన అతీంద్రియుడు జితేంద్రియుడు కూడా కదా అతీంద్రియుడు రాముడు కనుక ఆయనకు అన్నీ తెలుసు సీతమ్మదే చెప్పేట ఆ చోటు ఉన్నదే అక్కడ రాక్షసులు మసలిన చోటు కనుక ఆ వాసన తగిలి మన వాడికి బుద్ధి ముట్టింది మళ్ళీ దాటగానే మునులున్న భూమి వచ్చింది అతడు సహజ ప్రవృత్తి మళ్ళీ మేల్కొంది మంచివాడే పాపం ఏం చేస్తాం కనుక మనం మంచిగా ఉన్నా వీటి ప్రభావం ఉంటుంది తెలుసుకోండి చదివిన పుస్తకాల ప్రభావం ఉంటుంది ఆ మధ్య వస్తుంటే ఒక ఆయన పుస్తకం చదువుతున్నాడు విషవృక్షం నేనేం ఎవడిష్టం వాడు దానికి ఏముంది భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటి ఉంది కదా అదే కానీ ఇతర మతం గురించి ఇతర పుస్తకం ఉంటే మరి స్వేచ్ఛలు వాడికి అక్కలేని వాడి మతవాదంటారు తిడతారు అన్నీ చేస్తారు అది కొన్ని కొన్ని కాలాల్లో రజోగుణ తమోగుణ ప్రవృత్తుల ప్రభావం చదువుతున్నాడు అతను మామూలుగా కూర్చున్నాను నా సీట్ నాది ప్రయాణం అవుతుంది మధ్యలో నన్ను చూసి అది మీరే నమస్కారం అండి నేను ఊరికి ఏం రాశాడా అని చదువుతున్నాను అండి నేను అడిగా నాకు సంజయ్ చెప్పుకుంటున్నాడే అయితే ఇది చూస్తూ ఉంటే ఏం లేదని ఎందుకు చదువుతున్నానంటే రామాయణాన్ని ఏమి తిట్టిందో ముందు తెలుసుకుని దాని సమాధానం ఏంటో తర్వాత తెలుసుకుందామని భగవంతుని ఇచ్చింది ఇంత ఇవ్వు రామాయణమేమో తెలిసినప్పుడు అది చదివి అందులో ఏం చెప్పారో చదువుకుంటే ధరించిపోవచ్చు ఏం తిట్టారు చదివి అనుకో ఇంకా పురుగులో లోపల పడి రేపు మంచిది చదువుతున్నా ఆ రంగు కంటి దానితో చూస్తావు అది జబ్బు తెలుసుకో ఇక్కడ అది వాడి జోలికి వెళ్ళకూడదండి ఇక్కడ అని శాస్త్రాలతో ప్రమాదం నీళ్లతో ప్రమాదం ప్రజలతో ప్రమాదం దేశం ప్రాంతం కాలం కొన్ని కాలాలు కొన్ని యాక్టివిటీస్కి బాగుంటాయి కర్మ సంబంధించిన కాలాలు మధ్యాహ్నాది కాలములు తమ ప్రవృత్తికి సంబంధించిన రాత్రులు అలాగే సంధ్యలు బ్రాహ్మీ ముహూర్తం ఇవి సాత్విక్ గుణం ప్రబుద్ధమయ్యే కాలాలు కనుక ఏ కాలం చూసుకో ఇక్కడ అదేవిధంగా కర్మ సాత్విక కర్మలు రాజస కర్మలు తామస కర్మలు అవి కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలిసిపోతాయి వాటిని పెంపొందించే కర్మలు సాత్విక గుణాన్ని పెంపొందించే కర్మలు జపము జానము యజ్ఞము యాగము ఇవి సాత్విక గుణాన్ని పెంచుతాయి ఎంత కోరికలతో చేసినా అది శాస్త్రజనితమైంది కనుక అది సత్వస్వరూపులైన దేవతలతో ముడిపడింది కనుక సాత్వికతను పెంచుతుందండి ఇక్కడ కర్మచ జన్మచ పుట్టుకలు వాడు పుట్టిన చోటు సహజంగా సాత్విక లక్ష్యం కుటుంబాల్లో పుట్టాడు అనుకోండి వాళ్ళ సత్వవృద్ధి జరుగుతుంది రాజస కుటుంబాల్లో పుడితే అది తామస కుటుంబాల్లో పుడితే అది వాడు కర్మను బట్టి అక్కడ పుడతాడు అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే జన్మచ కర్మచ ధ్యానం జానం కూడా రాజస తామస సాత్విక ధ్యానం ఉంటుంది అటు వాళ్ళు కూడా ధ్యానం చేస్తారండి సాత్వికులే కాక ఆ చేస్తారండి ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ వీడి ధ్యానం ఏమిటంటే ఈశ్వర ధ్యానం ఆత్మజ్ఞానం దేవతాధ్యానం ఇష్టదేవతాధ్యానం సాత్వికుడిది వీడి ధ్యానం ఏమిటంటే రాజస్కుడిది కామిని కాంచన ధ్యానం అన్నాడు కామకాంచనాలు వీటినే జానిస్తుంటట్ట డబ్బు గురించి ధ్యానం విషయాల గురించి ధ్యానం అది ధ్యానమే అంటే జానం మనకు అలవాటే అందుకే జానం కష్టం అంటే అంటే నీ జానం అలవాటే అది జానించడం కష్టం అది చెప్పక ప్రవృత్తి ఉంది జాన రాజస ప్రవృత్తి అలా ఉంటుంది తామస ప్రవృత్తికి ఏముంటుంది అంటే ఎక్కువట ఆ శత్రు చింతన ఎక్కువ ఉంటుంది అదే ఎక్కువ ధ్యానం వాడుకు శత్రుత మొదలైనవి ఇంకా హాయిగా నిద్రపోవడానికి ఏమేమి చేయాలో కూడా ధ్యానిస్తాడు వాడికి ఆ తర్వాత మంత్రం మంత్రాలు కూడా సాత్విక రాజస తామసాలు ఉంటాయి ఇది తెలుసుకోవాలి తామసాది మంత్రములు ఏమిటంటే కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు అవేంటో చెప్పండి అని మాత్రం అడగండి కన్నపిశాచి ఒకడు బేతాళ మంత్రాలు ఇవి ఉన్నాయి అవి తొందరగా ఫలిస్తాయి తెలుసా పైగా తెలిసిపోతుంది కన్నపిశాచి కొద్ది రోజులు పైగా దాన్ని శుచక్కలు సదాచారం కల్లి ఎంత బాగుందో ఈ రోజులు చేయలే కానీ తొందరగా పండిపోతాయి ఎందుకంటే కావలసినంత అశుచి అనాచార దురాచారాలు ఉన్నాయి కనుక ఇవి బాగా వచ్చేస్తాయి అందుకే భూతప్రేతాది దుష్ట శక్తులు ఉపాసనలు తామస శక్తులు ఉపాసనలు ఇవి ఉంటాయి అవి మంత్రములు అందుకే ఒకడికి పాపం కన్నపిశాచి వలుకుతుంది ఏదున్నా అందుకే ఒకరింటికి దగ్గర పాలేరుగా పనిచేస్తున్నట్టు వాడు కన్నపిశాచి పండిపోయింది ఆ ఇంట్లో వాళ్ళు సదాచారం ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడి ఇంట్లో పనిచేస్తున్నారు లోపల దేవతారాధన ఉంటాయి కనుక వీడు వెళ్ళడు బయట పనులే చేసుకెళ్తూ ఉంటాడు కానీ వెళుతూ వెళుతూ వాళ్ళ అమ్మగారితో ఒక మాట అనేవాడు ఇంటి యజమానురాళ్ళతో అమ్మ మీ మూడో గదిలో బీరువాలో మూడో అలమరాలో మూడో గిన్నెలో సున్నుండలు పెట్టారు కదమ్మా నాలుగుతేరా అని లోపలికే రాడు వీడికి ఎలా తెలిసిందో అనుకుని చేసేదిట వీళ్ళు ఒక్కొక్కసారి ఒకటి చెప్తున్నాడు వీడు ఫలానా వస్తువు అక్కడ ఇస్తావా ఇవన్నీ చెప్తారు అవల్ల ఆయనకు అనుమానం వచ్చేది జీవానికి అరే నీకు తెలుసుకోగలుగుతున్నా చెప్పు నీకు అంటే నాకు కన్నపిశాచ్ ఉంది మంత్రం ఉంది దానివల్ల ఎలా ఉందంటే ఎలా ఉంటుంది అంటే చెవులో చెప్తుంది అమ్మ అంటే ఆయనకు ఒక్కసారి నేను రోజు సంజ్యావందం చేసుకోవడం శివ పూజ చేసుకోవడం పంచాక్షరి జపం చేయడం ఇన్ని చేశాను కానీ ఒక్కరోజు ఆ శివుడు కానీ ఆ గాయత్రి కానీ చెవులు కానీ చెప్పలేదు నాకు నీ మంత్రమే చాలా గొప్పది నా మంత్రం అసలు నో ఎక్స్పీరియన్స్ అట్ ఆల్ బతుకంత అయిపోతుంది అని బాధపడ్డాడు ఆయన బాధపడి ఆ మంత్రం నాకు చెప్పరా అన్నాడు వేడుబాబు గారు మీలాంటి వాళ్ళకి నేను మంత్రం ఇవ్వడం ఏంటి నాకు ఈ మంత్రాలు చేస్తున్నాను కానీ నీకు అనుభవం ప్రత్యక్ష అనుభవం నాకు లేదు కొంతమంది ఏమిటో ఇంత మంత్రం చేస్తున్నా అమ్మవారికి అనబడరు అండ్ వీడు చేసిన పది మంత్రాలకు ఆవిడొచ్చేయాలి అంటూ ఉంటారే మొత్తానికి నేను అలాంటి వాళ్ళు కాదు రండి శ్రద్ధగా శాస్త్రం చెప్పినట్టు చక్కని జీవితం గడుపుతున్నాడు జపతపాలు చేసుకుంటున్నాడు కానీ అతను ఒకసారి ఏర్పడింది ఏర్పడి నాకు మంత్రం ఎలాగైనా చెప్పరా దీని నియమాలు చెప్పు ఏ నియమాలు లేకపోవడమే దీన్ని నియమం అండి అని శుచి అసలు అక్కర్లేదండి ఎంత అశుచిగా చేస్తే అంత బలిస్తుంది మంత్రం అందుకు కొందరు తింటూ వస్త్రాలు విసర్జించి చేసే జపాలు కొన్ని ఉంటాయి పైగా అశుచి అయిన చేయాలి అంటే శిథిల మందిరాల్లో శ్మశానాల్లోకి వెళ్ళి చేసేవి ఇలాంటివి ఉంటాయి ఇది ఏదో బాగుందని గట్టిగా బలవంతం చేయడంతో మంత్రం ఇచ్చేసాడు ఆయన పుచ్చేసుకున్నాడు ఇది ఈ మంత్రం చేసి నేను ఏం వినబడట్లేదు రాలేదు ఇని దగ్గరికి ఓ రెండు రోజుల తర్వాత ఆయన పరుగు పరుగును వచ్చేటప్పు పాలేరు ఓ బాబోయ్ నన్ను క్షమించండి ఏమిటంటే ఆ కన్నపిసాజ నన్ను బాతుతోంది ఇప్పుడు అరే అతనికి ఉపదేశించేసా ఉపదేశం అంటే అక్షరం వెళ్ళడం కాదు దేవత వెళ్ళడం ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే మంత్రాన్ని గురువు దేవతనిచ్చాడు మీకు తెలియాలేదు అక్కడ అటువంటిప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోగలగాలి మొత్తానికి ఆ దేవత వచ్చేసింది వెళ్ళలేకపోతుంది ఇక్కడ కొడుతుంది నెవర్ని పాలేరిని ఎందుకంటే అరే అతడు చేసే పంచాక్షరి అతడు చేసే సంధ్యాది కృత్యములు వల్ల ఆ మహా తేజస్సు దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నానరా నేను అల్పురాల్ని నాకు అలాంటి మహాత్ముడికి ఇస్తావా అని కనుక వదిలేయండి వదిలేయండి అని పెట్టాడు ఇక్కడ అప్పుడు అర్థం చేసుకుని ఇవి వీళ్ళల్లాగా ఢామ్మను ఎదురుగా ప్రత్యక్షమై నాకేదో కనబడిపోతుంది అన్నట్టు కనబడవు తెలుసుకోండి ఇక్కడ అలాంటివేవో జరిగాయంటే భ్రాంతి ఏదో కనబడిపోతుంది ఊగిపోతుంది వెలుగులు కనబడుతున్నాయి ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు వాళ్ళు చెప్పాలి కొద్ది రోజులు తగ్గిపోతుందమ్మా అని చెప్పాలి అవి మనో రుగ్మతలు ఈ రోజుల్లో మనోరుగ్మతలు ఆధ్యాత్మిక కింద చలామణిపోతున్నాయి రకరకాల పిచ్చులు కనబడితే చాలు వ్యక్తుల మీద పశువు కుంకలు దేవతల మొహాలు కనబడకుండా పూసేయడాలు ఇవన్నీ తమోగుణమే తెలుసుకోండి ఇవి ఏమీ వాళ్ళకి దేవత తత్వమే తెలియదు విష్ణువైన శివుడైనా రాముడైనా వాళ్ళ స్థాయికి తీసుకుని చూస్తున్నారు ఇలాంటి వాళ్ళకి చెప్పడం అందుకే వాళ్ళ హారతలు అసలు దేవుడు మొహమేమో తెలియదు తమ తమ వీళ్ళు నిజంగా సాత్వికులు అనుకున్నారా దేవతను పట్టారు కానీ దేవత తెలియదు వాళ్ళకి ఏం చేస్తాం వాళ్ళ స్థాయికి దించేసుకున్నారు దేవతని ఏం చేస్తాం అలాంటిది పరిస్థితి అంటే తెచ్చుకున్నది గొప్ప వస్తువైన ఉంచుని చోటెక్కడ వాడుకుంటున్నది ఎక్కడ దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ మరి దేవతను కూడా తామసంగానే చేస్తున్నారు ఇలాంటి తామసోపాసకులు ఉంటారు వాళ్ళు ఇది తామస మంత్రములు ఇప్పుడు తెలిసేది కదా రాజస మంత్రములు రాజస మంత్రము కామ్య మంత్రములు అది చేస్తే వశీకరణ వస్తుందిట ఇది చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందట అది చేస్తే ఇంకేదో వస్తుందిట అని అన్నీ కామ్యకర్ మంత్రములన్నీ రాజసములు ఇక సాత్వికములు అంటే చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం మోక్షం ఇచ్చేటటువంటి ఏవైతున్నాయో అవి సాత్విక మంత్రములు అలాగే దానికి సంస్కారములు ఇవి కూడా మూడు రకాలుగా ఉంటాయి వీటి వల్ల ఈ గుణములు పెరుగుతూ ఉంటాయి ఆయన అందుకే దశహేయతవాహ ఈ శ్లోకం చాలా విశిష్టమైనది మూడు గుణాలని దానికి సంబంధించి పెంచే వాటిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసు తెలియవలసింది ఏంటంటే సత్వగుణం కొంత సహకారి గనక దానిని పెంచుకోగలిగేటటువంటి శాస్త్రములు జలము ప్రజలు దేశములు కాలము కర్మ జన్మ పోని జన్మ ఎలాగొచ్చినప్పటికీ మిగిలిన మీరు పెంచుకునే ప్రయత్నం చేయాలి ధ్యానం మంత్రము సంస్కారము ఈ పది పెంచుకుంటూ ఉంటే మనం దానికి తగ్గ పెంచుకోగలంగానే ఎంచుకోవడం మన చేతిలో ఉంది ఇప్పుడు పైగా ఏ కర్మకి ఎలాంటి ఫలితం వస్తుందో భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు కర్మణ సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమ సత్పలం చక్కగా క్లారిఫికేషన్ ఇచ్చాడండి దేని ఫలితం ఏంటో చెప్పాడు కాని బట్టి నిశాలక్షణం ఉంటుంది ఇక్కడ ఏమండి రజస్సులో ఉంటే ఏమైందండి ఏమవుతుందో చెప్తున్నాడు సాత్వికంలో ఉంటే ఏముంటుంది సాత్వికం ఎప్పుడు కూడా సాత్విక్ కర్మలే చేయిస్తుంది అంటే కర్మ చేయించే లక్షణం రాజసానికి కానీ సాత్వికానికి కూడా కర్మ ఉన్నది ఎందుకంటే పక్కన రజస్తుంది కదా కానీ సాత్విక బలం బాగా ఉన్నప్పుడు సాత్విక్ కర్మ చేస్తాడు ఇక్కడ అందుకే కర్మణ సుకృత్య ఆహు సాత్వికం సాత్వికమైనటువంటివి సుకృత కర్మలు సుకృత కర్మలు అంటే పుణ్యకర్మలు ఇది దాని ఫలం ఏమిటి నిర్మలం ఫలం నిర్మలమైన ఫలం అంటే ఆనందం లభిస్తుంది అదే ఇందాక చెప్పినట్టు సాత్విక వృద్ధి ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు నిర్మల లోకాలకి వెళ్తారంటే నిర్మల ఫలాలు వాళ్ళు ఇహలోకంలోనూ నిర్మలమైన ఫలాలే పరమను కూడా ఉత్తమ లోకాలకి ఉత్తమ సుఖాలు అనుభవిస్తారు కనుక వీటన్నింటిలో సాత్వికత గొప్పదే తెలిసినంత పరమ మోక్షం వరకు పక్కన పెట్టండి మంచి లోకాలు మంచి సుఖాలు వస్తున్నాయిగా రజోగుణం యొక్క ఫలం ఏమిటంటే రజసస్థు ఫలం దుఃఖం రజోగుణం యొక్క ఫలం దుఃఖమే మరి ఇన్ని లంపటాలు పెంచుకుని చేసేదాని చివరి పరిణామం దుఃఖమే అజ్ఞానం తమస ఫలం తమస్సు మరింత అజ్ఞానాన్ని పెంచుతుంది అయ్యా అన్నాడు ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విషయాలు ఎలా చెప్తున్నాడు అక్కడ తమస్వజ్ఞానజం విద్ధి అన్నాడు అజ్ఞానం నుంచి తమస్సు పుడుతుంది అన్నాడు ఇక్కడేమన్నాడు తమస్సు వల్ల అజ్ఞానం పెరుగుతుంది అన్నాడు మనకు ఆ శ్లోకం గుర్తుంది లేకపోతే ఈ కథల విషయాలను మర్చిపోయేమా మర్చిపోయామనుకుంటున్నారేంటి అక్కడ తమస్ అజ్ఞానజం విద్ధి అని చెప్పారే ఇక్కడేమన్నారు అజ్ఞానం తమసప్పలం అన్నారు దేనివల్ల ఏంటో చెప్పండి అన్నాడు నాయన నీలో అజ్ఞానపు సంస్కారం ఉంటే తమో పెరుగుతుంది తమో వల్ల నువ్వు చేసే పనులు బట్టి మరింత అజ్ఞానం పెరుగుతుంది కనుక ఇది ఒక దాని వల్ల ఒకటి పెరుగుతాయండి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ దానివల్ల ఇది దీనివల్ల ఇది అందుకే అజ్ఞానం వల్ల తమస్సు తమస్సు వల్ల అజ్ఞానం కనుక తమస్సు వల్ల మరుగుదానికి లేదు మరి తమస్సు వల్ల అజ్ఞానమే కనుక తమోగుణం మనలో పెరుగుతుందంటే అజ్ఞానం దృఢపడుతుంది అజ్ఞానం దృఢపడుతున్న కొద్దీ వివేక జ్ఞానం ఉండదు వివేక జ్ఞానం లేనంతవరకు ధర్మాధర్మ పరిజ్ఞానం కానీ భగవద్ ఆశ్రయబుద్ధి కానీ బ్రహ్మజ్ఞానం కానీ మూడు కలగవు ఇది చెప్తున్నాడు కనుక ఇప్పుడు ఎదుర్కోవాల్సిందేని రచిస్తాము కానీ ఇప్పుడు అతి ప్రమాదకరేది తమోగుణం అది ప్రయత్నం ఎలా చేయాలయ్యా అంటే తమోగుణాన్ని జయించడం కోసం ముందు రజోగుణం జాగ్రత్తగా దాని సహాయంతో తమోగుణం జయించు తర్వాత సత్వగుణంతో రజోగుణాన్ని జయించు అలాంటి సత్వగుణం డెవలప్ చేసుకుని గురువుని ఆశ్రయించి ఈశ్వరు ఆశ్రయ బుద్ధి కలిగి ధర్మాచరణతో నిష్కామంతో ఇవన్నీ సత్వగుణం బుద్ధి చెందుతేనే కలుగుతాయి నిష్కామ బుద్ధి ఈశ్వరాశ్రయ బుద్ధి ఇవన్నీ సత్వగుణం వృద్ధి చెందుతున్న కొద్దివి పెరిగిపోతుంటాయి అది పెరిగిపోయాక సత్వగుణాన్ని కూడా వదిలి గుణాతీత స్థితికి వెళ్ళు ఇది ప్రధానంగా చెప్తున్నాడు సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయే వచ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమే వచ నాయన సత్వం వల్ల జ్ఞానం వస్తుంది రజస్సు వల్ల లోభం వస్తుంది ప్రమాద లక్షణం అని చెప్తున్నాడు అంటే ప్రధా ప్రధానమైన ప్రమాద లక్షణం ఇక్కడ ప్రమాదం అంటే ఇబ్బంది కలిగించేదేని అర్థం సత్వం వల్ల కలిగేది ఏంటి జ్ఞానం రజస్సు వల్ల కలిగేది లోభం తమస్సు వల్ల కలిగేది మూడు చెప్పాడు ప్రమాద మోహవు అజ్ఞానం ప్రమాదము మోహము అజ్ఞానం ఇందాక కేవలం అజ్ఞానం అన్నారు ఇప్పుడు మీరు రెండు కలిపే రండి అంటే అజ్ఞానాన్ని పోల్చుకోవడానికి మిగిలిన రెండు పనికి ఇక్కడ అంటే ప్రమాద మోహ్ అజ్ఞానం ఇదేనివరకు కలుగుతాయి ఇప్పుడు ఈ మూడింటిని ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే మన జీవితంలో ఈ మూడు అవస్థలు మనం పొందుతూనే ఉన్నాం ఒక్కటి కాదు మూడు అవస్థలు అవసరం ఉన్నది అంటే నిద్ర తమోగుణం కనుక నిద్రను జయిస్తానంటే అది అనారోగ్యం నిద్ర అవసరమే అంటే తమో గుణం అవసరం చూసారా ఎప్పుడు రావాలి అప్పుడు రావాలి అప్పుడు నిద్ర అవసరం అది ఆరోగ్యానికి చాలా మంచిది కనుక నిద్ర కూడా ప్రకృతి గుణాల్లో ఒకటి అంటే వీటి నువ్వు పనికొచ్చేటట్టు మార్చుకోవడంలో ఉండదండి ఇక్కడ అలాగే రకరకాల కర్మలు చేయడం వల్ల లోకగతి నడుస్తోంది రజోగుణం కూడా అవసరమే అప్పుడు నువ్వేం చేయాలంటే వ్యర్థకర్మలు మానివేసి సాత్విక సహాయం తీసుకుని సత్కర్మాచరణ చేయు పను ఫలాకాంక్షతో చేయి పర్వాలేదు రజోగుణం ఉంది గనుక ఫలాకాంక్ష ఉంటుంది సత్ఫలాకాంక్ష ధర్మసమ్మతమైన కోరిక అది పెట్టుకో అప్పుడు ప్రమాదం లేదు ఎందుకంటే ధర్మావిరుద్ధో కామోహో అని అడగదా ధర్మావిరుద్ధో భూతేశు కామస్పు భరతశా భూతముల ఎందు ధర్మవిరుద్ధము కాని కామము నా స్వరూపం అడగదా కనుక కామము ఫలాభిసంధి రజోగుణం వల్ల ఏర్పడితే దాన్ని ధర్మం తగిలించు అలాగ ఎందుకంటే నువ్వు రజోగుణ ప్రవృత్తి మానవుడికి ఎక్కువ కనుక వాడికి ధర్మం సహాయం కావాలి కానీ సాత్వికత సహాయం తీసుకుని రజోగుణాన్ని శుద్ధి చేసుకో క్రమంగా రజగుణాన్ని విడిచిపెట్టి సత్వగుణంలోకి వెళ్ళు మొట్టమొదటి నువ్వు భగవత్ ఆరాధన ప్రారంభించింది మాత్రం ఏదో కోరికతోనే అన్ని కర్మల నేను డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేస్తున్నావో డబ్బు సంపాదించడానికి దేవుణ్ణి అలాగే పూజించావు సత్యనాభ ఎందుకు చేసావు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అక్కడ ప్రమోషన్ కోసం ఉద్యోగం చేస్తున్నావు ఇప్పుడు ఉద్యోగుల ప్రమోషన్ కోసం వ్రతం చేసావు అంటే అది రెండు రకాల ప్రయత్నాలు ఒకే లక్ష్యం కోసం అప్పుడు అది ఏ కర్మ అవుతుంది రజోగుణ కర్మేగా అయినా ని బంధించదు ప్రమోషన్ కోసమే గనుక ఇంకో నాశనం కోసం చేసేవనుకో రావణాసుడు తపస్సు అక్కడ ప్రమాదం ఇక్కడ మరి భస్మాసురుడిది తపస్సే మోక్షం ఇచ్చే ఈశ్వరుడు ఇచ్చాడు నెత్తిమి చేయబెడతానన్నాడు చూసారు ఇక్కడ ఈశ్వరుడు దోషమా దీన్ని బట్టి భస్మాసురుడు మహాతపస్వి నాకు అతడి ఆదర్శము అంటారా నిజంగా ఎంత తపస్సు కాకపోతే శివసాక్షాత్కారం పొందే రండి ఎన్ని జన్మను తపస్సు చేస్తే లభిస్తుంది అంత గట్టి పట్టుదలతో తపస్సు చేశాడు పట్టుదల పని చేసింది అక్కడ కానీ కూడిన పట్టుదల సత్వగుణం కాదు ఆయన ఆశ్రయించింది మాత్రం సత్వస్వరూపుడైన భగవాన్నే కానీ రజోగుణ ప్రవృత్తి అంత మహాత్మును కూడా దీనికి వాడుకునేలా చేసింది ఒక ఆవిడ అన్నది సూర్యుడి మీద ఉపన్యాసం చెప్తూ సూర్యుడు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటే మొత్తం మీద సూర్యుడు అంత గొప్పవాడో నాకు తెలిసిందండి ఎందుకంటే నేను ఇవాళ ఒడియాలు వేసాను వర్షం పడకుండా ఎండిందని అంటే అంత జగత్తికి ప్రకాశమిచ్చే సర్వ చైతన్య రూపుడు హిరణ్య గర్భుడు సదా సవిత్రమండల మధ్యవర్తి అని చెప్పబడే సూర్యుడు యొక్క పనేమిటి ఒడియాలండబెట్టుటా అది అనమాట అందుకోసం ఆయన ఆవిర్భవించాడు ఆకాశంలో ఇప్పుడు ఒడియాలండెబెట్టడం కోసం అంటే ఇక్కడ దోషం ఏమిటి అంత సూర్యుడిని ఈ ప్రయోజనంతో చూసింది అంత శివుణ్ణి కూడా దుష్ దుష్టబుద్ధితో చూస్తే దానికి తగ్గ ఫలితం అనుభవించాడే లేదా చెప్పండి ఇక్కడ అక్కడ దోషం శివునిదా వీడి కర్మది అది రజప్రవృత్తి వారి తపస్సు ఏమిటి తామస్ తపస్సు రాజస్తపస్సు రెండూ కలిసాయి అందుకే మనం ఉన్నదాన్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి ఇక్కడ అందుకే కొంతమంది ఏమిటంటే మనస్సు గతి తప్పిన వాళ్ళని వీటితో ట్రీట్ చేస్తుంటారండి రజోగుణ ప్రవృత్తి బాగా పెరిగిపోతే మానసిక వికారాలు ఇది కొద్ది రోజుల క్రితం ప్రవచనలో కూడా సందర్భశుద్ధిగా చెప్పుకున్నాం మరొకసారి తెలుసుకోవాలి ముఖ్యంగా సైకాలజిస్టులు సైకియాట్రిస్టులకి చాలా పరకు వస్తుంది ఈ మాట నేననలేదు ప్లాటో అనేటటువంటి గ్రీక్ తత్వవేత్త రిపబ్లిక్ అనే పుస్తకం రాస్తూ ప్రతి రాజ్యాంగం కూడా త్రిగుణాల మీద స్టడీ చేసి రాజ్యాంగం ఏర్పాటు చేయండి దాన్ని బట్టి ఎవరికి ఏమి ఎలా ఇవ్వాలో నిర్ణయించండి అని రాశాడు కానీ ఫిలాసఫీ ఇంటూ ప్రాక్టీస్ అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకని పుస్తకం చదివినప్పుడే ప్రవచనం చెప్పినప్పుడే అనేది ఒక తమ ఈ మూడు మానవ లక్షణాలు ఎక్కువ తక్కువలు ఉంటాయి కానీ వాడు ప్రవృత్తిని అర్థం చేసుకో దాన్ని బట్టి నువ్వు సంపదని విభాగం చెయ్యి ఎవడికి ఏది ఇవ్వాలో తెలుసుకో అది చెయ్యాలని ఆనాడు ప్లాటో సూచించాడు అప్పుడు ప్లాటో నుంచి ఇందాక చెప్పినటువంటి స్టీఫన్ వరకు మానవుల భ్రతకు బాగు చేయడానికి మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సామాజిక జీవితంలో రాజకీయ జీవితంలో భగవద్గీత ప్రకాశించాలని చెప్పిన కారణం చెప్పాడు ఇది అలవాటు చేసుకో నీకు తెలుస్తుంది ఎలా వివరిస్తున్నాడు ఇక్కడ అందుకు ఒకదానితో ఒకటి ఎలాగ తెలుస్తుంది కదా కనుక రజోగుణం ఎట్టి పరిస్థితుల్లోనే దుఃఖాన్ని ఇస్తుంది ఒక చోట అంటారు రజస్సు యొక్క ఫలం దుఃఖం అంటాడు ఇక్కడే ఉన్నాడు రజస్ లోభయ్యేవచ్చ అన్నాడు ఏమిటండి అంటే అక్కడ ఫలం చెప్పాడు ఇక్కడ సంజాయితే చెప్పాడు ఇక్కడ కలుగుట రెండూ ఒకటే అంటే అక్కడ దుఃఖం దాని యొక్క అంతిమ ఫలం అది చెప్పడం కానీ దానిలో అవాంతరఫలం లోభం అది వస్తుంది లోభం దుఃఖము అలాగే జ్ఞానము సుఖము దానికి ఇక్కడ తమస్సుకి అజ్ఞానం ప్రమాదమోహములు ఇది తెలియజేశాడు అంతేకాదు సత్వగుణం బాగా ఉన్నవాళ్ళు ఊర్ధ్వంగ్ గచ్చంతి సత్వస్థా మధ్య తిష్టంతి రాజసాహ జఘన్యగుణవృత్స్థా అధో గచ్చి తామసాహ సత్వస్థాహ అంటే సత్వగుణంలో ఇప్పుడు సత్వస్థోభవ అనే మాటకు అర్థం తెలుస్తుంది సత్వగుణం ఉన్న వాళ్ళు పైకెళ్తారట అంటే అర్థం అండి రెండు రెక్కలు ఆకాశం ఇది ఎగురుతుంది పక్షి కూడా ఎగురుతుంది అది కానీ ఇక్కడ ఊర్ధ్వస్థ అంటే ఊర్ధ్వ ఊర్ధ్వం గచ్చిందంటే ఉత్తమ లోకాలకు వెళతారు అంతేకాదు సత్వగుణం డెవలప్ అవుతూ ఉంటే ఉత్తమ లోకాలకే కాదు లోకాల కంటే ఉత్తమమైన బ్రహ్మమును కూడా పొందగలరు అందుకే సత్వగుణం చాలా ముఖ్యమండి బ్రహ్మజ్ఞానం కదే సాధన చేయాలనే పట్టుదల సత్వగుణం ఇస్తుంది సాధన సక్రమంగా చేయగలిగే ఏకాగ్రత సత్వగుణం ఇస్తుంది అందుకే సత్వగుణాన్ని బాగా పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆధ్యాత్మిక సాధన అనగా రజోగుణ తమోగుణాన్ని చెక్ చేసుకుంటూ ఏ ఆ శాస్త్ర జల జన దేశాదుల వల్ల రజోగుణ తమోగుణాలు పెరుగుతాయో వాటిని పరిత్యజించి ఏ శాస్త్ర జలజన దేశ కాలాల వల్ల సత్వగుణం పెరుగుతుందో వాటిని ఆశ్రయించి గురువుల ద్వారా హెచ్చరిక పొందుతూ నిరంతరం సత్వగుణంలో ఉండే ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు అత ఊర్ధ్వం ఎంతకంటే గొప్ప స్థితికి వెళతావు అది చాలు అండి ఇంతకంటే గొప్ప స్థితికి పెడతావు సత్వగుణం ఎంత స్థితికి పెరుగుతున్న కొద్దీ నీ స్థితి నిర్ణయించుకోవచ్చు ఆఖరికి సర్వోన్నతమైన ఊర్ధ్వస్థితిలో ఉన్నటువంటి పరమాత్మను కూడా పొందగలవు ఊర్ధ్వంగ్ గచ్చంతి సత్వస్థా కనుక మోక్షము బ్రహ్మజ్ఞానం కంటే పతనం కాకుండా ఉత్తమ లోకాలకైనా తీసుకెళ్ళడానికి పనికొస్తోంది కనుక సత్వగుణాన్ని ముందు నమస్కారం చేసుకుందాం మధ్యే తిష్టంతి రాజసాహ రాజసులు అటు మధ్యలో ఉంటారు వాళ్ళు అంటే ఒక విధంగా మనుషుజనం బెటరు మధ్యలో ఉన్నాం మధ్యలో ఉన్నాం కనుక అటో చెయ్యి ఇటు చెయ్యి అంతేకాకుండా అటు చెయ్యి తీసేసి ఇటే చెయ్యేసి ఫ్రెండ్షిప్ చేసేమనుకోండి కొంతకాలం వాడు నిన్ను తోసేసి వాడే అనుగ్రహం పొందగలడు ఇది తెలుసుకోండి రజోగుణాన్ని తోసి సత్వగుణం పట్టుకోగలదు దీనికి సంబంధించి అద్భుతమైన వృత్తాంతాన్ని రామకృష్ణ బ్రహ్మస్ చెప్తారు ఒక ఆయన అడవులో వెళ్తూ ఉంటే ఒక ముగ్గురు దొంగల చెటకాయించేట వాడు బోల్డ్ అంత సంపద వెళ్తున్నాడు అటకాయించి కట్టేశారు వాడిని కట్టేసాక ఒక దొంగ వాడు దగ్గరున్న సంపద లాగేసుకున్నాడు ఇంకొక దగ్గర వీడిని చంపేస్తాను ఇక్కడ వీడు వెళ్ళాడు అంటే మళ్ళీ ప్రమాదం బయట చెప్తాడు మన గురించి చంపేస్తాను అన్నాడు మూడో వాడు అన్నాడు మనం కావలసింది సంపద వీడిని చంపే ప్రయోజనం ఏమున్నది ఒక పని చేద్దాం మీ సంపద మీకు వచ్చేసింది వాడిని విడిచిపెట్టేయండి అన్నాడు వాడిని విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసాక ఈ మంచి అంటే ఎవరు చంపకుండా ఆపాడు వాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఏం కావాలి నీకు అన్నాడు నన్ను విడిచిపెట్టారు అదే చాలు గారు చిన్న హెల్ప్ చేయాలన్నాడు మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టడంతో నా ఊరు దారి మర్చిపోయాను నన్ను కొంచెం ఊరికి చేర్చుతారా అన్నాడు భలే అక్కడి దాకా వెళ్ళి మమ్మల్ని పట్టించే అన్నా అని ముగ్గురు వాడి మీద మళ్ళీ కోపగించుకున్నారు ఆ మంచి దొంగ ఆగండి ఆగండి నేను చూస్తానని నేను దారి చూపిస్తాను రా అన్నాడు ఇక్కడ అలా అడవిలోంచి తీసుకెళ్ళి మెయిన్ రోడ్డు దాకా తీసుకెళ్ళి వెళ్ళి నువ్వు చాలా మంచివాడు ఇక్కడ దాకా తీసుకు కదా ఇంటికి రా కాఫీ ఇస్తాను అన్నట్టు ఇక్కడ ఆ పని మాత్రం పెట్టకు నేనంతేన దొంగని పైగా వాంటెడ్ ఫోటోల్లో నాది అక్కడ నన్ను చూస్తారు పైగా నువ్వు ఇప్పుడు ఏదో దా కాఫీ ఇస్తున్నావు అని వస్తే నువ్వు కాఫీ ఇచ్చి పోలీసులు ఫోన్ చేయచ్చు అందుకే ఏం లేదు నువ్వు వెళ్ళిపో నాది ఇంతవరకే అన్నాడు ఇక్కడ అందులో కట్టేసింది ముగ్గురు కానీ మూడు గుణాలు కట్టేస్తాయన్నాడు ఇక్కడ దోచుకున్న దొంగ రాజసం చప్పేస్తానన్న దొంగ తామసం కట్టు విడిపి ఊరు దాకా తీసుకొచ్చి వదిలేసి వెనక్కి వెళ్ళిపోయిన దొంగ సాత్వికం అన్నారు ఇప్పుడు తెలిసింది కదా కనుక మంచి దొంగ ఎలాగూ కట్టబడ్డాం మంచి దొంగను పట్టుకుందాం వాడు సహాయం ఉంటే బతికేస్తాం కానీ మిగిలిన ఇద్దరు సహాయం ఉందనుకోండి వీడు పంచం వాళ్ళిద్దరు డామినేషన్ నుండి వీడికి కింద పడిపోయాడు అనుకోండి లంకలా తయారవుతుంది లంకలో ముగ్గురు ఉన్నారు ఏమి అందుకే మన పురాణాలు ఇంతకాలం నిలబడడానికి కారణం ఏమిటంటే మూడు గుణాలు తప్ప మన బతుకు మరొకటి కాదు దీనిలోనే నువ్వు జాగ్రత్తగా ఎలా వెళ్ళాలో చెప్పడాని ఇన్ని పురాణాలు పుట్టించావు ఇక్కడ పుట్టించలేవు ఉన్నవి మనకు అందించాడు ఇక్కడ ముగ్గురుట ఏ ముప్పై మందిని చెప్పచ్చు కదా ముగ్గురేమిటో ఒకటి పని ఏంటంటే ఎప్పుడు రెస్ట్లెస్నెస్ వాడు ఒకటే పని శాంతిగా ఉండడు శాంతిగా ఉండనివ్వడు వాడి పని ఏమిటంటే వాడు ఉన్నది చాలదు ఇంకా దోచుకోవాలి వాడి దగ్గర ఉన్నవి కాక ఆ లోకానికి వెళ్తాడు అక్కడ ఏదో లోకంలో గొప్ప వస్తువు ఆ లోకానికి వెళ్తాడు దోచుకొస్తాడు అది పెడతాడు పైగా భోగలాలస స్పృహ ఎంత ఉందంటే అన్నీ అనుభవించాలి అందుకోసం వీలైతే రాజ తపస్సేనా చేస్తే తెచ్చేసుకుంటాడు వాడు ఇంత రాజస్వం పెరిగిపోతే మానసిక వికారాలు వాడి వల్ల లోకానికి ప్రమాదం కనుక వీడికి రాజసం వల్ల ఎంత ప్రమాదం వచ్చింది వాడు తమ్ముడున్నాడు వాడక్కడ కూర్చో తపస్ చేస్తున్నాడు ఈ రాజసి గాడికి కానీ ఈ వరాలు వచ్చేస్తే వాడు తెగ పని చేశాడా ప్రపంచానికి ప్రమాదం చూసారా రజోగుణం వల్ల వచ్చే మానసిక వికారాలు తగ్గాలంటే దానివల్ల ప్రమాదం లేకుండా ఉండాలంటే వాడికి సత్వగుణంలోకి రాగడం కష్టం కనుక తమో ఇటు పడేస్తారండి అటు తీసుకెళ్ళిపోతున్నారు అందుకే చాలామందికి మానసిక ఉద్వేగాలు ఇవి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ముందు వాడికి ఇచ్చే సడేషణం అవునా లేదా అంటే తమో గుణం పడేస్తున్నారు ఎందుకంటే వాడు ఏమైపోయినా మిగిలినవాడు శాంతిగా ఉంటారు తిన వాళ్ళు ఇట్లా అందుకే చూసి చూసి చూసి వీడికి ఈ రాక్షసుడి వరం కోరుకుని ముల్లోకాలని పీడించడానికి సిద్ధమైపోయాడు రాజస్సుడు ఈ తామసు అది వచ్చేస్తే మహాప్రమాదం వాడు రజస్సు పెరగకుండా వాడికి తమస్సు అని గ్రహించారు దానికి రెండే పనులు శుభ్రంగా నిద్రపోవడం నిద్రట్లో చచ్చిపోకుండా ఒకసారి లేచి తినడం ఇదే పని వాడేవిడు కుంభకర్ణుడి హిస్టరీ ఏమిటి నిద్రే కనుక వాడు తమో గుణం వీడో రెస్ట్లెస్నెస్ పనిచేయడానికి కావలసిన బలం ఎంత చురుకుతనండి కానీ పరపీయడం పోగు వాడు రజోగుణం అక్కడ కూడా ఉన్నాడు వాడు వాడుదంత సత్వగుణం అంటే వాడు పనులు సత్సాత్వికంగా ఉంటాయి వాడి సాత్వికంగా ఉంటుంది అది వాళ్ళ సుందరకాండలో చెప్తాడు హనుమంతుడు వెళుతూ ఉంటే కొందరు సత్పురుషులను చూశాడు ఆనందించాడు అన్నారు అక్కడే ఆనందించాడు మిగిలిన చూస్తూ ఇలాగ చిరాకు పడిపోతున్నాడు భోగల ఆలస్ల్ని వాడు అందరిని చూసొచ్చి అనుకున్నాడు ఎందుకంటే పరమయోగమూర్తి కదా అలా ఉన్నాడైనా కానీ కొందరిని చూసి ఆనందం పొందాడని రాసాడు వాల్మీకి ఆ కొందరు ఎవరై ఉంటారు అంటే విభీషణాదయ అన్నారు వాడు సత్వగుణం అలా చక్కగా ఉన్నాడు ఆయిగా మాట్లాడితే సత్వమే బ్రతికితే సత్వం వాడు బ్రతుకు తీరు సత్వం వాడి ఇంటి పరిసరాలు సత్వం అంత సత్వగుణంతో ఉన్నాడు వాడు అందుకే పరబ్రహ్మ ఎదురుగా కనబడితే ఆ వాడు రాజుగారు కొడుకులే అన్నాడు ఒకడు ఇంకోటి అసలు చిరుట్టుకో తెలియదు నిద్రపోతున్నాడు ఇక్కడ ఆయన పరమాత్మ అని తెలుసుకున్నాడు ఒక్కడే కనుక మనలో మూడు గుణాలు ఉంటాయి వాడు భగవంతుని ఒకడు తెలుసుకోకుండా ఉంటాడు తామసి అదేం భగవంతుడు అంటాడు రాజసి ఆయన సాక్షాత్ పరమాత్మను గ్రహిస్తాడు సాత్వికి ఇది తెలుసుకోవాలి ఇక్కడ గ్రహించి ఏం చేశాడు అయితే వాళ్ళు సత్వగుణంతో ఈ రెండింటి డామినేట్ చేసే అవకాశం అక్కడ లేదు రాజస్ తామసలు డామినేట్ చేస్తున్నాయి సత్వగుణం తగ్గిపోయింది ఎక్కడ లంకలు కదా సరే వాళ్ళిద్దరూ ఎక్కువ వీడు తగ్గిపోయాడు కానీ వీడు చేసిన ఒకటే పని అండి మినుకు మినుకుమనుకుంటున్న సత్వగుణం గొప్పదైనప్పటికీ కూడా ఎలా ఉన్నవరంటే మా తులసిదేసి చెప్తాడు దంతాల మధ్య నాలుగు లాగా అన్నాడు ఇంత విషయం అండి రెండు పలువరుసల మధ్య నాలుగ ఘాటు తినకుండా ఎంత జాగ్రత్తగా ఉందో ఇద్దరు రాక్షసుల మధ్యనే ఎలా ఉన్నాను ఆయన ఇక్కడ ఏం చేస్తాం అంత జాగ్రత్తగా ఉన్నాడు ఆ మహానుభావుడు సత్వగుణంలో ఉన్నాడు గనుక సత్వగుణంలో జీవించాడు గనుక అని పరమాత్మను తెలుసుకున్నాడు నేను రజోగుణ తమోగుణాన్ని నిగ్రహించలేను కనుక గుణాతీతుడైన పరమాత్మని ఆశ్రయించి ఎవరు ఆశ్రయించారు సత్వగుణ సంస్కారమే గుణాతీతుడైన పరమాత్మను ఆశ్రయించి స్వామి నన్ను అనుగ్రహించు ఉంటుంది అలా ఆశ్రయించిన సత్వగుణ సంపన్నుణ్ణి సకృదేవ ప్రపన్నాయవాస్మితి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అని అభయమిస్తాడు భగవానుడు పట్టం కట్టి సత్వగుణానికి సత్వగుణానికి పట్టం కట్టి అటు తర్వాత రావణ కుంభించి చంపేడండి ఏను రాముడు అంటే సత్వగుణానికి ఆధిక్యం ఇచ్చి అప్పుడు రజోగుణ తమోగుణాన్ని తొలగిస్తాడు ఈశ్వరానుగ్రహం లేనిది నువ్వు వీటి నుంచి బయటపడలేవు అది తెలుసుకో కానీ మూడు గుణాలు చెప్పారు కానీ రేపటి నుండి ఏం చేయాలంటే ఈశ్వరుడు కాళ్ళు పట్టుకో ఎందుకంటే అది గుణా తీతులు అదే ఇప్పుడు చివరి శ్లోకంలో చెప్తాడు ఇక్కడ ఎవరికి నాపై అవ్యభిచార భక్తి ఉంటుందో వారు మాత్రమే త్రిగుణాలని దాటగలరు ఎలాగూ విభీషణుడి వలే ఇది గ్రహించవలసింది అందుకే ఊర్ధ్వంగ్ గచ్చంతి మధ్యే తిష్టంతే రాజసాహ జఘన్యగుణ వృత్తిస్తాహ అధోగచ్చంతి తామసాహ ఇక్కడ ఒక మాట అన్నాడు జగన్య గుణవృత్తిస్తా తామసులు నీచమైన పనులు నీచమైన గుణాలే వాళ్ళకి అవే ఇష్టం ఎప్పుడు కూడా వీళ్ళే కనకపసింహాసనమున టైప్ వీళ్ళందరికీ అందుకు వాళ్ళకి ఎంత కుర్చోపెట్టండి జగన్య గుణవృతిస్తాహా నీచ గుణాలు వైపే వెళుతూ ఉంటారు కిందకి వెళ్ళే లక్షణం ఉంది కనుక తామసులు అధోగచ్చంతి అధోగతలు పాల్ అవుతారు సుమా అయితే ఎవడైతే నిష్ఠుడై ఈ గుణములను అర్థం చేసుకుంటూ నిజానికి ఈ గుణములు ప్రకృతికి సంబంధించినవి వీటి తాదాత్మ్యం వల్లలే నాకు పట్టుకున్నాయి ఇక ఈ తాదాత్మ్యాన్ని విడిచిపెడుతూ ఉంటాను విడిచిపెట్టడం కట్టుమిప్పుకోవాల్సిన అవసరం లేదు అది నాకు చందనిధి అని నిరంతరం నిరంతరం తెలుసుకుంటూ నిజానికి నేను త్రిగుణములకు అతీతున్ని నా సన్నిధి చేత త్రిగుణములు పనిచేస్తున్నాయి కానీ త్రిగుణాత్మకమైన ప్రకృతి నా వల్ల యాక్టివ్ అయింది అవన్నీ నాకే అని నేను అనుకుంటున్నాను ఈ త్రిగుణాలు కానీ త్రిగుణజన్యమైన ఫలాలు కానీ నావి కావు నాకు అంటవు అని తెలుసుకుని ఎటువంటి గుణం కనిపించినా వెంటనే వెనక్కి మరలగలిగేటటువంటి ప్రాక్టీస్ చేయాలి తమోగుణం కలిగినప్పుడు రజోగుణ సాయంతో వెనక్కి రావాలి రజోగుణం కలిగినప్పుడు సత్వగుణ సాయంతో వెళ్ళాలి ఆఖరికి సత్వగుణాన్ని కూడా పరమాత్మ సాయంతో జయించగలగాలి ఇది చాలా ప్రధానమైన అంశము అవడైతే అలా జయించి మూడిటికి సాక్షిగా చూస్తూ ఇక్కడే ఉండాలి వాడి ముక్తి పొంది పైలోకానికి వెళ్ళిపోక్కర్లేదు ముక్తి పొంది ఇక్కడే ఉండొచ్చుట ఎలాగో అంటే నాణ్యం కర్తారం యదా ద్రష్ట అను పశ్యతి గుణేభ్య పరం వ్యత్తి మద్భావం సోధి గచ్చతి నా అన్యం గుణేభ్య కర్తారు అంటే ఈ గుణములకు వేరే కర్త ఎవడూ లేడు ఏమి మరి కర్తలు గుణములకు ఎవరి కర్త గుణములకు గుణములే కర్త ప్రకృతే కర్త ఇంకెవరు కాదు అవి దాన్ని అనుసరించి పెరుగుతుంటాయి భూమి మీద ముళ్ళ చెట్లు పెరుగుతుందంటే ముళ్ళ వల్ల ముళ్ళ పెరుగుతుంది వర్షం వల్ల కాదు వర్షం పడ్డం పెరిగింది అనుకో ఆ వర్షం పడ్డం అనే వల్ల పెరుగుతుంది అలాగే నీ నుంచి అటాచ్మెంట్ అనేటువంటి వర్షం తీసేసేవనుకో ఇంక పరగో అది తెలుసుకో అలా ఉండగలగాలి అది వెంటనే రాదు త్రిగుణాతీత స్థితి అంటే ఆ స్థితి ఎలా ఉంటుందో వర్ణించాడు కానీ ఇప్పుడు మూడింటికి బయట కూర్చోడం మూడు కింద పడేసి మనం కుర్చీలో కూర్చోడమా ఇందులో అంత కలిసిపోయిన మనం బయటపడ్డ అంత తేలిక్ కాదు కానీ తేలిక కాదు కానీ అసాధ్యం కాదు దాన్ని సాధ్యం చేసుకున్న యోగులు ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే నా అన్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్ట అను గుణములకు మరి కర్త వేరే లేడు ఇవన్నీ కూడా గుణముల యొక్క పనులే నేను కర్తని కాను అంటూ గుణేభ్య పరం అంటే గుణముల కంటే అతీతుడైనటువంటి నన్ను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు మద్భావం గచ్చతి వాడు నన్ను పొందుతున్నాడు అంటే గుణాతీతుడిని పట్టుకోవాలంటే గుణాల నుంచి బయటపడాలంటే పట్టుకుంటే గుణాతీతుడు ఎలాగైతే ప్రపంచంలో అన్ని గుణాలని నడుపుతున్నా కంటకుండా ఉన్నాడో అలాగే నీ దేహాదుల్లో ఇన్ని గుణములు కదులుతూ ఉన్నా వాటికంటకుండా నువ్వు ఉండగలిగే స్థితి ఉంటుంది ప్రారంధం పూర్తయ్యే వరకు ఈ శరీరంలో గుణాతీతుడున్నా వాటి అంటాడు ప్రారంధం పూర్తి అయిపోయాక ముక్తి పూర్ణముక్తిలోనే ఉంటాడు వాడిక్కడ కానీ ముక్తపురుషుడంటే గుణాలకు అతీతుడైన వాడే ముక్తపురుషుడు ఆ ముక్తపురుష స్థితి కలగాలి అంటే వాడు త్రిగుణాతీయురైన పరమాత్మ సాయంతో సత్వగుణం వృద్ధి చెందుకున్నవాడై ఉన్నవాడు మాత్రమే ఆ స్థితిని పొందగలడు కనుక నన్ను పొందుతాడు అన్నాడు గుణేభ్యచ్చ పరం వేత్తి మద్భావం నన్ను పొందుతాడు నన్ను అంటే ఎవరిని ఇక్కడ చెప్తున్నవాడెవడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మను పొందుతాడు నన్ను పొందుతాడు రావాడు అని చెప్తున్నాడు స్వామి ఎవడు గుణములకు నేను కర్త అని కాను గుణములకు గుణములే కర్తలు వాటి ఎందుకు ప్రవర్తిస్తున్నాయి వాటి వల్ల వాటి వల్ల మళ్ళీ అది ఇలా వాటి ఎందే ప్రవర్తిస్తున్నాయి ఇది ఎలాంటిది అంటే నువ్వు చూస్తూ అలా ఉంటే ఎలా ఉంటుంది అంటే కుస్తీ పట్లు పడుతూ ఉంటే అది చూడ్డానికి గ్యాలరీలో పైనకాయన కూర్చున్నాడు ఆయాసం వీళ్ళది వినోదం వాడిది ఇక్కడ అలాగే ఇక్కడ వీడికి కూర్చున్నప్పుడు వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు వాటి కంటే ఆయాసపడుతున్నది వీళ్ళు అది గుణములు గుణములతో అంటే కుస్తీ పట్ల పట్టే వాళ్ళు వాళ్ళతో వాళ్ళు కొట్టుకుంటున్నట్టు గుణాలు వాటి పని వాటిది వీడి పని కేవలం ప్రేక్షక పత్ర సాక్షిస్థితి ఇది గుణాతీతుల ఉంటాడు సుమ గుణానేతాన్ అతిథ్య త్రీన్ దేహీ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్ను గుణాన్ ఏతాన్ అతిథ్య ఈ మూడు గుణములను దాటినటువంటి వాడు మళ్ళీ గుణాన్ అంటే అనుకుంటావేమని పక్కన త్రీన్ అని మళ్ళీ చెప్పాడు ఇప్పుడు చెప్పిన ఈ మూడు గుణములను దాటినటువంటి దేహి దేహ సముద్భవాన్ ఈ దేహంలోనే కలిగేటటువంటి మూడు గుణములను దాటినటువంటి దేహి మళ్ళీ ఎన్ని విశేషణాలు చెప్పాను చూడు ఈ దేహములోనే కలిగే మూడు గుణములను దాటినటువంటి దేహి అంటే జీవుడు ఆ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ దేహంలో ఉన్నప్పుడే దాటాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆ దేహం తర్వాత చూసుకుంటాడు ఏం చూసుకుంటో గుణం బట్టి బాడీ వస్తుంది దాంతో వేగడమే ఇంకోటి లేదు ఇక్కడ కానీ ఇప్పుడే అందుకే దేహి దేహ సముద్భవ దేహంలో ఉన్న జీవుడు దేహంలో ఉన్నప్పుడే అందుకే భగవత్పాల్ వారు అంటారు గుణాన్ ఏతాన్ అతిక్రమ్య అంటే జీవన్నేవ అతిక్రమ్య అన్నారు భగవత్పాల్ వారు జీవించి ఉండగానే దాటాలి సాధ్యమవుతుందా ప్రయత్నించి ఎందుకు సాధ్యం కాదు అందుకే జన్మిచ్చాడు జన్మ ఇచ్చినదే ఆత్మప్రాప్తి కోసం అని ప్రతిరోజు మందలిస్తున్నాడు కదా ఆయన చేస్తే వస్తుంది ఏమిటండి నువ్వు చేసినంత మేరకు వస్తుంది ఇక్కడ అందులో సందేహం లేదు ఒకవేళ ఇది మిగిలిందనుకో తర్వాత జన్మంలో కంటిన్యూ అవుతుంది ఏమిటండి నిన్నటి వరకు కుట్టిదాచినటువంటి స్వెట్టరు పడుకుని లేచి మళ్ళీ అక్కడ నుంచి కొడతావు మళ్ళీ మొత్తం విప్ప మొదటి నుంచి వస్తావా అలాగే ఇప్పటివరకు చేసిన సాధన ఏదైతుందో అది అక్కడ అలా అట్టి పెట్టేసి లాంటి నిద్ర లేదా నిద్ర లాంటి చావు పోయిన తర్వాత మళ్ళీ జన్మలాంటి మేల్కోవడం వచ్చిన తర్వాత ఆ స్వెటర్ మళ్ళీ తెచ్చుకుంటూ మిగిలిందని కుట్టుకుంటూ వెళ్తాం సాధన కూడా తెలుసుకో ఇక్కడ అందుకు నిరుత్సాహపడకుండా దిగిపోవడమే సాధనలకు అంతే ఇక్కడ ఎందుకంటే అది కొత్తగా తెచ్చుకునేది కాదు ఉన్నదే ఉన్నదాన్ని పట్టుకోవడం కదా కొత్తగా తెచ్చుకోవాలంటే అమెరికా వెళ్ళు కొనాలి అంటే దానికి వీసా పాస్పోర్టు డబ్బు ట్రావెలు ఇమ్మిగ్రేషను ఇన్నున్నాయి ఇక్కడే ఉన్నదాన్ని పట్టుకోవాలి కదా తిరుగుణా తీద్ర ఎక్కడ వెళ్ళాడు ఇక్కడే వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించేయాలి ఇక్కడ ప్రయత్నం ప్రారంభించు గురువు సహాయం తీసుకో నీ ఉన్న స్థితి బట్టి గురువు నీకు ఏది ఇవ్వలేదు దాన్ని బట్టి వెళ్ళు ప్రయత్నించు తప్పకుండా గుణానేతానతి చెత్రీన్ దేహీ దేహ ఈ మాట చెప్పడంలో దేహం ఉండగానే ముక్తి పొందాలి దేహం తర్వాత వచ్చే ముక్తి గురించి హిందూ మతం చెప్పదు నువ్వు ఇట్లుచ్చిన పరలోకమునుకు టిక్కెట్ గ్యారంటీ అన్నదంటే అది పరమ పాప అర్థం చేసుకోండి మనకు అలా చెప్పదు ఇక్కడ ఇక్కడే పొందు ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేవు అన్నాడు తర్వాత నువ్వు లోకానికి వెళ్తావో ఇక్కడ డిసైడ్ నీ గుణాలు బట్టి అంతేగాని మా పుస్తకం చదివినచో మా దేవుడికి వచ్చిన నువ్వు ఆ లోకం పరలోకముకు వెళ్ళదు అని చెప్పవు తెలుసుకోండి ఇక్కడ మొర్రలు పెట్టక్కర్లేదు బతుకు బాగు చేసుకో ఇక్కడ మొర్ర పెట్టినా క్షమించడం మా వాడు మళ్ళీ చెయ్యకుండా ఉంటాను బుద్ధి తెచ్చుకుని మందలించు నిన్ను నువ్వు మందలించుకుని ఏడిస్తే అప్పుడు చూసుకుంటాడు గ్రహించండి ఇక్కడ జన్మ మృత్యు జరాదుక్కే ఎవడైతే ఈ శరీరంలో ఉండగానే త్రిగుణాలను దాటతాడో వాడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుంచి విముక్తుడై అమృతమస్తుతే అమృతత్వాన్ని పొందుతాడు వినడానికి బాగలేదండి ఇంక అవ్వడానికి ప్రయత్నించాను ఇక్కడ అనగానే అప్పుడు అడుగుతున్నాడు మహానుభావుడు అర్జునుడు నాయన గుణాలకు అతీతుడు గురించి నువ్వు చెప్పవు కానీ అలాంటి వాళ్ళు లోకంలో కనబడరు సత్వగుణం వృద్ధి చెందిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పు కనబడతారు నేను కూడా అప్పుడప్పుడు కనబడతా రజోగుణం వృద్ధి చెందిన వాడు కనబడతారు తమోగుణం వృద్ధి చెందిన వాళ్ళు కనబడుతుంటారు కానీ గుణాతీతుడు ఎలా ఉంటాడు వాడు కనబడవచ్చు కనబడ లక్షణాలు ఎలా ఉంటాయి నువ్వు గుణాలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు విడివిడిగా చెప్పు కలిపి చెప్పు కానీ గుణాతీతుడు ఎలా ఉంటాడో కూడా నాకు చెప్పు తెలుసుకోవాలింది అన్నాడు మహానుభావుడు అయినటువంటి అర్జునుడు గుణాతీతుడు లక్షణాలు చెప్పబోతున్నాడు కృష్ణపరమాత్మ వినడానికి రేపు మనం సమాయత్తం సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణిభ్యుమస్ నిం లోసుకునోబన్ మంగళం శ్రీకూరుక్షేత్రనక్షోని విహారిణి పాసారథిపాయ గీతాచార్యాయ మంగళం నమ పార్వతీపతర